ౌదార్య క్షమాని సభినవ పూర్వంతో విద్యాతీర్థపురు భాన్యా విద్యాతీర్థం వివేకినాఖదం తీర్థం ధారతీ తీర్థమాశ్రయ విద్యా వినయ సంపన్న వేతరాగం వివేకిన వందే వేదాంత తప్పం విదుషే ఖర భారతీ క్మణ ప్రజయా ధన త్యాగే నైకే అమృత ప్రమాణశు పరణ నా కృహాయాభ్రాజతే తో విశంతి వేదాంత విజ్ఞానసునిశ్చితర్థ సన్యాసయోగాతయ శ్రుద్ధ స తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతా పరిముచ్యే త్రీ పాపం పరమేష్మ భూతపుండరీకం పరమ్య సగుస్థము త్రావిద్రౌ గగనం యశోకస్తస్యంతస్త పాసివేదా ప్రోక్త వేదాంతేజ్ ప్రతిష్ఠి అస్ ప్రకృతి పరస్ మహేశ్వర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యా పదవాక్య ప్రమాణపారావారపారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణ ఆధ్యాన సమాధ్యష్టాంగ తపశ్చక్రవర్తీ అనా విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురుపరంపరా ప్రాప్త షట్టర్శనస్థాపనాచార్య వ్యాఖ్యానసింహాసనాధీర సకల నిగమాగమసారహృదయా సాంఖ్య వైదికమాగ ప్రవర్తక్రస్వతిరాజధీ విద్యానగరమహారాజధాని కర్ణకసింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగురు భూమండలాచార్య ఋష్యశృంగరవరాధీన ీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపత్ శ్రీమజ్జగద్గురో శ్రీమద్ అభినవ విద్యాతీర్థమహాస్వామి గురుకర కమల సంజా శ్రీమజ్జగద్గురో శ్రీమద్భారతీమహాస్వామినామసీమద్గరో శ్రీమద్విధుశేఖర భారతీమస్వామినా దివ్యశ్రీచరణారరివిందో సాంగ ప్రణామాన్ సమర్పజ గురుబ్రహ్మా గురువిష్ణుర్ గుర్దేవ మహేశ్వర గురుక్షాత్పర్రహ్మ తస్మై శ్రీగరవే నమ గురే సర్వోకానా భిషజే భవరోగివిద్యానా దుక్షిణమూర్తమంగళ్యే శివే సురవాధ సాధి శ్యే త్రియకే దేవి నారాజని నమోస్ కరారవిందే నారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్ వక్రస్ పుటేషయనం బాలం ముకుందో మనసా అంతరాయతి అంతరాయతిపశాంతే శాంత పవనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే కిమపితుం మన్మహేకిమీల మహా శరణం కరవాణి శదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్మాకం సన్నిధిస్ సన్నిధిం క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తటీ కామాక్షి పక్ష్మలాీ కలిత విపుసి వైరించీ వాగర్థవివ సంపృత వాగర్థ ప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వర gurave నాజేగిణా నిధయే సర్వ విద్యా దక్షిణాూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాయణ namaskrutya రీవరోమం దీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ యజ్ఞే అచ్యుతోవిందనంతకేవాష్ణ విష్ణోహృషీకే వాసుదేవస్ కరకలి నిదర్శితాత్మముద్ర Itarakara-Gruhita-Vetra-Totraha పరి పరికలిన్నత బర్హచూడ ఇతరకరగృహీత మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ ప్రపన్న పారిజాత జ్ఞానముద్రాయ కృష్ణాయ namaha నమ gurave namaha Gurave Gurave Namaha, Namaha, Namaha, Namaha, ీవిష్ణుపాయ నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ శ్రీ కృష్ణ శరణం మమ శ్రీ కృష్ణ శరణం మమ శ్రీ కృష్ణ శరణం మమ శ్రీ కృష్ణ శరణం మమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీ జగద్గురుభ్యో నమ భగవన్మయమైన సభాసదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా తీసుకుని బోధిస్తున్నటువంటి భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇందులో విశేషించి నిన్న యజ్ఞం అనేది ప్రధానంగా గ్రహించవలసినటువంటి అంశం అంటే యజ్ఞార్థం కురుకర్మత్వం అన్నాడు స్వామి యజ్ఞార్థమే కర్మ చేయు యజ్ఞ అంటే యజ్ఞ ఈశ్వర యజ్ఞో అంటే ఈశ్వరార్థమే కర్మ చేయు ఎందుకంటే ఈశ్వరుడు యజ్ఞస్వరూపుడు గనక అంటే ప్రధానంగా కర్మను మనం ఈశ్వరస్వరూపంగా భావిస్తూ ఈశ్వరార్పణంగా చెయ్యడం లేదా ఈశ్వరునికై చేయడం ఇది తెలుసుకోవలసినది అటువంటి యజ్ఞరూపమైన కర్మను చెప్తూ ఈ కర్మని అనాసక్తిగా చేసినట్లయితే వాడు ముక్తికు అవసరమైన జ్ఞానాన్ని పొందుతాడు అనే విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగినది ఆ తర్వాత జ్ఞాననిష్ట గురించి చెప్తున్నాడు ఇక్కడ అదే నిన్ను మనం చెప్పుకున్న రెండు శ్లోకాలు ఎస్వాత్మరతరేవ సత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవచ సంతుష్ట తస్య కార్యన్న విద్యతే పదిహేడు పద్దెనిమిది శ్లోకములు కూడా జ్ఞాననిష్ఠుడు ఏ విధంగా ఉంటాడు వాడికి కర్మ ఉండదు అటువంటి వాడు కర్మను ఆచరించడు ఎందుకంటే వాడికి బ్రహ్మము వేరుగా జగత్తు వేరుగా కనబడదు గనక ఆ స్థితిలో ఉన్నవాడికి అక్కర్లేదు ఆ స్థితి పొందే వరకు మాత్రం చాలా అవసరము అని చెప్తూ ప్రాదాత్మజ్ఞాన నిష్టాయోగ్యత ప్రాప్తే తాదథ్యైన కర్మానుష్ఠానం అధికృతైన అనాత్మజ్ఞేన కర్తవ్యం అన్నారు భగత్పాదులు వారు ఇవాళ దీనితో మనం ప్రారంభిస్తున్నామంటే జ్ఞానము కర్మ గురించి ఒక స్పష్టమైన అవగాహన కలగడానికి జగద్గురువుల ఈ భాష్యం మనకు పనికి వచ్చింది ప్రాక్ ఆత్మజ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తే మొదట ఆత్మజ్ఞాననిష్ట యోగ్యత కలగడానికై కర్మానుష్ఠానం కర్మానుష్ఠానము అనాత్మజ్ఞైన కర్తవ్యం ఆత్మజ్ఞానము లేనివాడికి కర్తవ్యం ఆత్మజ్ఞానము లేనివాడు అంటే అర్థం ఆత్మగా అనుభవము లేనివాడు అని అర్థం ఎందుకంటే ఆత్మానాత్మ గురించి మనం ఇంత ఉపన్యాసం విన్నాక తిరిగి అప్పజెప్పగలిగే శక్తి కూడా వచ్చాక మాకు ఆత్మజ్ఞానం లేదంటారేమిటి అని అర్హద్ధు ఆత్మే నేను అనేటువంటి నిష్ట కుదరడమే ఆత్మజ్ఞానం అది కుదరనంత వరకు కర్మయే చేయాలి కర్మ కర్మానుష్ఠానే బహు కారణం ముక్తం ఇప్పటి వరకు జగద్గురువైన కృష్ణుడు కర్మానుష్ఠానానికి అవసరమైన బహు కారణాలు చెప్పాడు తదు దోష సంకీర్తనం కృతం అది చెయ్యకపోతే దోషం కూడా చెప్పాడు ఇది ఇంతవరకు మనం చెప్పుకున్న విషయం అది చెప్తూ చెప్తూ కర్మతోనే సిద్ధి పొందిన జనకాదులు ఉన్నారు అని మాట సిద్ధి పొందేక కూడా జనకాదులు కర్మను అయితే సిద్ధి పొందే వరకు చిత్తశుద్ధి కావాలి అని ఒక భావం ఉంటుంది ఈశ్వరార్థం అని ఒక భావం ఉంటుంది అది ఉత్తమ కర్మానుష్ఠానం అది కర్మయోగం అక్కడ ఉండేది చిత్తశుద్ధి లక్ష్యమైనప్పటికీ అది లక్ష్యంగా పెట్టుకోకుండా ఈశ్వరార్థం చేస్తే చిత్తశుద్ధి వస్తుంది కానీ నిష్కామకర్మకి ఫలమేమిటా అని ఆలోచిస్తే చిత్తశుద్ధి అంటే అప్పుడు నిష్కామకర్మ కాదు కదా కనుక నిష్కామ కర్మలో చిత్తశుద్ధి వస్తున్నది నిజమే కానీ చిత్తశుద్ధి కోసం నిష్కామ కర్మ చేస్తున్నా కూడా అనకూడదు ఆ సకామంలో చేసేటప్పుడు మా ఉపాత్తు దుర్తక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటావు నిష్కామానికి వచ్చేటప్పటికల్లా ఈ రెండు కూడా ఉండవు పరమేశ్వర ప్రీత్యర్థం కాదు పరమేశ్వరార్థమే అది చాలా సున్నితమైన అంశం అంటే సకామకర్మ ఉత్తమ స్థాయిలో చేసేటప్పుడు చిత్తశుద్ధ్యర్థం అనొచ్చు లేదా ఈశ్వరార్పణ అనొచ్చు కానీ నిష్కామకర్మలో చిత్తశుద్ధి లభిస్తుంది కానీ చిత్తశుద్ధ్యర్థం అనకూడదు తెరిస్తే మా ఫలేషు కదాచన అంటే ఏంటి అర్థమవుతుందండి అని ఫలం ఉండదు అనలేదు ఫలం ఉంటుంది నువ్వు ఫలాసక్తి నీకు ఉండకూడదు అని చెప్పాడు కర్మతృష్ణం ఉండకూడదు అనే విషయాన్ని చెప్పాడు కదా అది ఇక్కడ మనం గమనించుకోవాల్సింది అని నిష్కామ కర్మయోగంలో ప్రధానంగా అనాసక్తులవై ఆచరించు అనే మాట కనబడుతున్నది కనుక ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి అసలు చిత్తశుద్ధి ఈశ్వరార్థం అనేవి కూడా లేదు అంతా బ్రహ్మముగా చూడగలిగే వాళ్ళు జ్ఞాననిష్ఠులుగా ఉన్నటువంటి వారు కర్మను ఆచరించరు కానీ ఇంకా వాడు ప్రారబ్ధవశాత్తు క్షత్రియాద ఉపాధులతో ఉన్నప్పుడు వాడు జ్ఞాననిష్ఠుడైనా ఆచరించారు జనకాదయ ఎందుకు ఆచరించారు నిష్కామ కర్మయోగంలో వాడు ఆశించకపోయినా చిత్తశుద్ధి ఈశ్వరానుగ్రహం అని ఉన్నాయి కానీ జ్ఞాననిష్ఠుడు యొక్క కర్మకి లక్ష్యం లోకసంగ్రహమేవా ఆ మాట చక్కగా చెప్పాడు ఇక్కడ అందుకే ఇక్కడ మ యజ్ఞదృష్టితో కర్మనాచరిస్తాడు కర్మయోగి యజ్ఞదృష్టితో కర్మనాచరిస్తాడు కర్మయోగి లోకసంగ్రహార్థం కర్మను ఆచరిస్తాడు కర్మయోగంలో సిద్ధుడైనటువంటి వాడు అందుకే వాళ్ళు సన్యసించడానికి అవకాశం కలిగినటువంటి స్థితి లభించినప్పటికీ కూడా సన్యసించకుండానే కర్మ చేస్తారు ఎందుకంటే లోకసంగ్రహార్థం ఎందుకంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆచరిస్తేనే ఇతరులు ఆచరిస్తారు కదా అందుకే శ్రేష్ఠుడైనటువంటి అటువంటి జ్ఞానులు అంటే కర్మయోగము ద్వారా సిద్ధి పొందిన జ్ఞానులు వారు కూడా ఈ కర్మను ఆచరించారు అటువంటి వారే ఆచరించినప్పుడు కర్మ తక్కువని ఎందుకు అనుకుంటావు అని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు అయితే వాడు శ్రేష్ఠుడు అంటే ఏ స్థితికి వెళ్ళాడు కర్మయోగం చక్కగా అనుష్ఠించడం వల్ల జ్ఞానే జనకాదులు వశిష్ఠాదులు ఇత్యాదులు అందరూ కూడా అటువంటి మహాత్ములు అయితే వారు ఆ స్థితిలో ఉంటూ కూడా కర్మ నాచరిస్తున్నారు లోకసంగ్రహార్థం అంటే వారి దాకా ఎందుకయ్యా వారికంటే గొప్పవాడే కదా నేను ఏకంగా ఈశ్వరుణ్ణే నేను ఈశ్వరుణ్ణి నేనే కర్మ నాచరించాను సుమా అని చెప్పాడు ఆచరించాను కదా ఆచరిస్తున్నాను నువ్వే చూడలే ఇంతవరకు నిజానికి నాకు కర్తవ్యం లేదు కర్తవ్యం అంటే చెయ్యాలి అనేది లేదు నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశూలోకే శిక్కించిన ముల్లోకాల్లో ఇసుమంతా కూడా నాకు కర్తవ్యం లేదు నానవాప్తం అవాప్తవ్యం వర్తయ్యే వచక కర్మని పొందనిది లేదు పొందాల్సింది లేదు అయినా నేను కర్మ కదా ఇది నిన్న ఇక్కడ వరకు మనం వివరించుకున్నాం ఆ తర్వాత చెప్తున్నాడు ఇక్కడ ఎది హ్యయం ఎది హ్యహం నవర్తేయం జాతు కర్మ్యతంద్రిత మమ వర్త్మానువర్తన్యే మనుష్యా పార్థ సర్వసర్త్మానువర్తంతే అనే వాక్యం మరొక అధ్యాయంలో మరొక సందర్భంలో చెప్తాడు ఇక్కడ సందర్భం ఏంటంటే నేను గాని ఈ కర్మని అతంద్రిత ఏ మరపాటు లేకుండా ఆచరించకపోతే నన్నే అందరూ అనుసరిస్తుంటారు కదా మానవులు ఎందుకంటే అవతార పురుషుడైన భగవంతుడు ఎందుకు వచ్చాడంటే అతడు చేసిన ధర్మాన్ని మనం అర్థం చేసుకుని ఆయన చెప్పినది చేసినది అనుసరించి తరిస్తాం అందుకు కదా అవతరించారు అలాగే నేను ఈశ్వరుని నేను ఎప్పుడైతే ఈ కర్మని విడిచిపెడతానో నన్ను అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు కూడా విడిచిపెడతారు దానివల్ల ప్రమాదం ఏర్పడుతుంది అందుకే నేను కర్మను ఆచరిస్తున్నాను ఇతరులు నన్ను చూసి చెయ్యడానికి నేను చేస్తున్నాను అందుకే గురువులైనటువంటి వారు కూడా సమయాన్ని కొచ్చి కూర్చుని చంద్రమోహి ఈశ్వరుడికి అభిషేకం ఎందుకు చేస్తున్నారు శ్రీచక్రానికి ఎందుకు పెడుతున్నారు అంటే స అది పుణ్యకర్మగా చేసేవాళ్ళు పాపాలు పోవడం కోసం చేస్తారు నిష్కామంగా చేసేవారు ఈశ్వార్థం చేస్తారు కానీ సిద్ధి పొందిన బ్రహ్మనిష్ఠులు అనేటువంటి జగద్గురువులు ఎందుకు చేస్తున్నారాయా అంటే లోకసంగ్రహార్థం అది తెలుసుకోవాలి ఇక్కడ జగద్గురువులు అలా చేస్తున్నారు మరి జగద్గురువులు జగద్గురువు కృష్ణుడు ఏం చేస్తున్నాడు నేను అలాగ చేశాను పైగా చేయాల్సిన అవసరం లేదు అయినా చేసాను చేసేవా పైగా ఇది చేయడం వల్ల లేదు పైగా పొందలేనిదీ లేదు ఇంతవరకు ఇది పొందలేదనేది లేదు నేను కాని కర్మ మానేస్తే ఉత్సీదేయు లోకా న్యా కర్మ చేదహం నేను కాని కర్మ మానేస్తే ఈ లోకం ఉత్సీదేయు ఉత్సీదేయు అంటే దెబ్బతింటుంది అనేది ప్రధానమైనటువంటి అర్థం అంటే లోకగతి దెబ్బతింటుంది నేను కర్మ మానిస్తే పైగా కల్లోలం అయిపోతుంది లోకం నేను కర్మ మానేస్తే లోకం కల్లోలం అయిపోతుంది పైగా శంకరస్యచర్తాహ్యం నేనే కానీ కర్మ చేయలేదే అంటే మీరందరూ ఏం చేస్తారు మా క్షత్రియ వంశంలో పుట్టిన మహానుభావుడు మేమందరం అవతార పురుషుడిని కీర్తించిన వాడే కర్మ చేయలేదు కనుక మేము చెయ్యము దానితో మీకు ఏవి కర్తవ్యములో ఆ ధర్మములు అయోమయమైపోతాయి అందుకే నువ్వు మొట్టమొదటి అయోమయంతో మాట్లాడే గుర్తుందా సన్యాసికి ధర్మమైన భిక్ష యుద్ధభూమిలోకి వచ్చి నువ్వు చేస్తానన్ను అక్కడే పోయిన చూసేవక్కడా దాని అది సంకరం అంటే అర్థం ఒకటి చేయాల్సింది మరొకటి చెయ్యాలనుకోవడం అనేటువంటిది ఏర్పడుతుంది కనుక నేను అవతార పురుషుణ్ణి ఏ ధర్మాన్ని నిలపడానికి వచ్చానో ఆ నేను కానీ ఈ కర్మని కానీ చెయ్యకపోతే సంకరస్య కర్త ఉపహన్యామిమా ప్రజాహ నేను సంక సాంకర్యానికి నేను కర్తనైపోతాను దానివల్ల ఈ లోకమంతా కూడా కష్టముల పాలు చేసిన వాడిని అవుతాను హుపహన్యాం ఇమా ప్రజా ఈ ప్రజలందరినీ కష్టాలు పాలు చేసిన వాడిని అవుతాను అందుకు ఆ కారణం చేతనే నేను ఈ పనిచేస్తున్నాను నేనే చేస్తున్నప్పుడు సక్త కర్మణ్య విద్వాంసో యథావంతి భారత కుర విద్వాంసా సక్త చికీర్షుర్ లోకసంగ్రహం లోకసంగ్రహాన్ని కాంక్షించిన వారి విద్వాంసులు కర్మను ఎలాగో అంటే అవిద్వాంసులు ఫలాకాంక్షతో ఎలా ఆచరిస్తారో విద్వాంసులు కూడా అదే విధంగా అనాసక్తంగా ఆచరిస్తారు చాలా జాగ్రత్తగా వినాలండి ఇక్కడ మాట ఫలాకాంక్షతో అవిద్వాంసుడు ఎలా ఆచరిస్తాడో ఫలాకాంక్ష లేకుండా అనాసక్తంగా విద్వాంసులు ఆచరిస్తాడు కానీ అవిద్వాంసులు ఎలా ఆచరిస్తాడు విద్వాంసులు ఎలా ఆచరిస్తాడు అనలేదు చూడ్డానికి అతను చేసినట్టు కనిపిస్తున్నాడు శ్రీచక్రాచన మనము చేసాం ఒక యతీశ్వరుడు చేస్తాడు చేసాడు అంటే అర్థం మన వలనే చేసాడా పైగా చేస్తున్న కర్మ దృష్టి తప్ప అందులో తత్వము జ్ఞానము లేకుండా చేస్తాడు వీడు దాన్ని పూర్తిగా తత్వస్థితిలో ఉంటూ లోకసంగ్రహార్థం చేస్తాడు అయితే చేసిన కర్మ వృధా పోతుందా అతడు లోకసంగ్రహార్థం చేసినప్పటికీ కూడా అంటే లోకానికి ఒక దారి చూపించడం ఆదర్శం చూపించడం కోసం చేస్తున్నాడు లోకసంగ్రహం అంటే అర్థం లోకానికి ఆదర్శం చూపించడం ఒక అర్థం ఉంది దానికోసం అతడు చేస్తున్నాడు అయితే లోకాదర్శం కోసమే ఆ కర్మ చేసాడా ఇప్పుడు ఏది కాంక్షించకుండానే విత్తనం బియ్యం విత్తనం నేల మీద వేస్తే పండకుండా ఉంటుందా అటువంటప్పుడు విద్వాంసుడు అయినటువంటి వాడు ఏ కాంక్ష లేకుండా చేస్తాడు కర్మయోగి కూడా ఆకాంక్ష లేకుండా చేస్తారు కదా ఫలమివ్వదా ఇది పెద్ద ప్రశ్న విద్వాంసు ఏది అక్కర్లేదు కదా అటువంటిప్పుడు చేశారు కదా ఫలమివ్వదా అంటే ఫలమిస్తుంది కానీ అదని ఆశించాడు సరికదా జ్ఞానైపోయాడు కనుక దాని దృష్టి కూడా ఉండదు అది వ్యర్థం కాదు ఆ ఫలము లోకక్షేమానికి పనికొస్తుంది అది తెలుసుకోవాలి అదే జగద్గురువులు యతీశ్వరులై పీఠాధీశ్వరులై నిస్సంగులై అక్కడ వారు చేసేటటువంటి ఆ సన్యాస ధర్మం ఎంతవరకు అనుమతిస్తుందో అంతవరకు వారు చేసేది వారు చేయించే కర్మ ఎవరి ఇప్పుడు తెలిసిపోయింది కదా లోకక్షేమానికి మనకు వస్తుంది ఇక్కడ అది తెలుసుకోవచ్చు అందుకే చికిర్షు లోకసంగ్రహ అనేటువంటి మాట అంత గొప్పగా చెప్పాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన ఒక అంశం ఉంది నేను మనం చెప్పేటప్పుడు నేనే కర్మ చేస్తున్నాను కదా అన్నాడు కృష్ణుడు అనగానే మనకు కృష్ణుడు తన అవతార మనందు చేసినటువంటి స్వధర్మనిష్ట గురించి ఉదాహరణలు నేను చెప్పుకున్నాం కృష్ణుడు తన అవతార పురుషుడుగా చేసినటువంటి స్వధర్మనిష్ట గురించి చెప్పుకున్నాం ఆ చెప్తూ ఈశ్వరుడుగా ఏం చేశాడేందుకు రేపు చెప్తామన్నాను ఎంతమంది పట్టుకున్నారో నాకు తెలియదు ఆయన అవతార పురుషుడుగా ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు జనకాదయ జనకాదుల వలనే ప్రవర్తించాడు ఆయన లేకపోతే ఆయన ఏ కర్మ మానేసాడండి పైగా ఆయనకి చెయ్యాల్సిన అవసరం లేదు పొందాల్సింది లేదు గనక భోగాలు అనుభవిస్తూ పడుకున్నాడా ఏమో ఎలా నిర్వహిస్తాడో చూడాలి నారదునికి ఎలా కనబడింది నన్ను మనం చూసుకున్నాం అక్కడ సుఖయోగింద్రుడు ఈ వృత్తాంతాన్ని భాగవతంలో చెప్తూ ఒక మాట అంటాడు లోకానికి ఆదర్శం చే చూపించడం కోసం గృహస్థ ధర్మం ఎలా ఉండాలో కృష్ణుడు చూపించాడు అన్నారు మనం ఏమనుకుంటామంటే కృష్ణుడు ఏదో మిరాకిల్స్ చూపించాడు అనుకుంటాం కానీ సుఖుడు ఆ కథ నేను ఎందుకు చెప్పానంటే కృష్ణ పరమాత్మ తన గృహస్థ ధర్మాన్ని ఎంత తూచా తప్పకుండా పాటించాడో చూపి చెప్పడం కోసం ఈ కథ చెప్పానయ్యా అన్నాడు ఇక్కడ అంటే ఆ కథ యొక్క ప్రయోజనం అది అలా వినాలండి అందుకని ఇంట్రెస్టింగ్ విని కృష్ణుడు బలిమాయి చేసే చెప్పడం కొట్టడమా ఏ విధంగా ఆయన అలా చూపించాడు చెప్పడం కోసం చెప్పాను అన్నాడు ఇది అవతార పురుషుడిగా పరమాత్మ లోకానికి ఆదర్శం చెప్పడం కోసం తనకు పొందాల్సింది లేకపోయినా కర్తవ్యం అనేది లేకపోయినా చేశాడు ఇది అవతార పురుషుడిగా కానీ మాట్లాడుతున్న కృష్ణుడు కేవలం అవతార పురుషుడా పరమేశ్వరుడు అది మర్చిపోవద్దు పరమేశ్వరు అంటే సృష్టిస్థిలై కారకుడైన పరమాత్మ ఆయన సృష్టికి అతీతుడు అనేటువంటి జ్ఞానస్థితిలో మాట్లాడితే ఆయన పేరు పరమాత్మ కానీ నేను చూస్తున్న సృష్టికి అంతటికి స్థితి సృష్టిస్థితి లై కారకుడు ఆయనే ఆయన మాట్లాడినప్పుడు ఈశ్వరుడు ఏ శబ్దం ఎక్కడ వాడాలో జాగ్రత్తగా చూడాలని నిర్గుణముగా మాట్లాడినప్పుడు ఆయన పరమాత్మ సృష్టి స్థిలైకారకుడు ఆ పరమాత్మయే అన్నప్పుడు ఆయన పని చేస్తున్నాడు అంటున్నావు కదా నువ్వు చేస్తున్నాడు కనుక పరమేశ్వరుడు అయ్యాడు అయితే పరమేశ్వరుడు కర్మ చేస్తున్నాడు కదా సృష్టిస్థిలైలని కర్మ చేస్తున్నాడు ఎంత పని చేస్తున్నాండి ఆయన ఆయన పని చేయని క్షణం ఉందా ఆయన పని చేయకపోతే ప్రపంచం లేదు ప్రతి కణంలో ప్రతి క్షణంలో సృష్టిస్థిలైలు చేస్తూనే ఉన్నాడు పరమేశ్వరుడు ఆయన లేకపోతే ఏది జరగదు ఆయన లేకపోతే ఏది జరగదు ఎంత కర్మ చేస్తున్నాడు కనుక ఇక్కడ కృష్ణుడు తాను అవతార పురుషుడుగా నేనే కర్మ చేస్తున్నాను కదా అని మాత్రమే అనలేదు పరమేశ్వరుడునైనా నేనే సృష్టిస్థితులయ్య రూపమైన కర్మ చేస్తున్నాను కదా తెలుసుకోని చెప్తున్నాడు ఈశ్వర కర్మ కూడా జరుగుతోందండి ఈశ్వర కర్మ సృష్టిలో ఉంది ఎందుకంటే జగత్త అంటేనే కర్మ ఈశ్వరుడు కర్మే చేస్తున్నాడు లేదా సృష్టి కర్త అంటున్నావా లేదా అది ఈశ్వరుడు లేదా పరమాత్మ గురించి మాట్లాడాలి అంటే ఏదో ఒక డెఫినెషన్ చెప్పండి అని అడిగితే సూత్రములు బ్రహ్మసూత్రములు మొట్టమొదటి ఒకటే మాట చెప్పాయి పరమాత్మను అర్థం చేసుకోవడం కోసం జన్మాద్యశీయత అన్నయ్య అంటే సృష్టిస్థితి ఎవరు చేస్తున్నాడో వాడు పరమాత్మ కూడా మాటలు చెప్పేసాయి అది అర్థం చేసుకోవడానికి ఎస్మిన్ ఇదం యతశ్చేదం ఏనేదం ఏ ఇదం స్వయం యస్మాత్ పరస్మాత్ సపరహ అని మనం చదువుకుంటున్నాం దాన్నే మా పోతన గారు ఎవ్వని చేజనించగమని లోపల ఉండి లేనమా ఎవని ఎందు డిందు అంటే మొట్టమొదటి పరమేశ్వరుడు అనే మాటకి డెఫినేషన్ అది ఇచ్చారు ఈ పరమేశ్వరుడు పరమాత్మ కాడా నేను కర్మ చేస్తున్నా ఆయన అలా చేస్తున్నాడా అలా చేయట్లేదు ఆయన పరమేశ్వరుడు అరే ఒక్క పని చేస్తేనే దానితో సంఘం ఏర్పరచుకొని ఫలాకాంక్షతో గజిబిజి అయిపోయి ఏం జన్మరాబాబు అనుకుంటావే ఈ అనంత సృష్టిని తన నుంచి వ్యక్తపరిచి ఈ సృష్టిని నడుపుతున్న పరమేశ్వరుడు ఎలా చేస్తున్నాడో పరిశీలించు ఆ పరమేశ్వర కర్మ యజ్ఞము యజ్ఞం అనగా కర్మ అంటున్నాం త్యాగం అంటే విడిచిపెట్టుట కనుక మన అగ్నిహోత్రంలో ఇంద్రాయ స్వాహాన్ని విడిచిపెట్టాం పరమాత్మ అలా విడిచిపెడుతున్నాడా జ్ఞానికి ఏ విధంగా నిరాసక్తుడై ఉంటాడో ఆ ఆసక్తి లేకుండా సృష్టి అంతా చేస్తున్నాడు కర్మలకు ఫలం వాటి ఇస్తున్నాడు కానీ దేనికి అంటుకోవట్లేదు కనుక భగవానుడు సర్వసమర్థుడై సర్వశక్తిమంతుడై సర్వజ్ఞుడై ఈ విశ్వస్థితి లయల్ని ఏ విధంగా నిర్వహిస్తున్నాడో తెలుసుకో ఈ సకాలంలో వస్తున్న సూర్యుడు వీడిని పరిశీలించు ఆయన ఏం కావాలని మనకు కాంతినిస్తున్నాడు ఏ దాశించిస్తున్నాడు అయితే సూర్యు సూర్యుడు నక్షత్రములు చంద్రుడు జడములనే నాస్తికవాదాన్ని పక్కన పెడదాం పరమేశ్వరస్వరూపాలేగా ఆ సూర్య భగవాన్ రూపంలో ఉన్న వాడేవాడు ఆ సూర్యుడు ఉపసంహరింపబడితే ఏమైపోతుంది ప్రపంచం చెప్పండి ఇక్కడ ఆ సూర్యుడే కాదు వర్షాదులు పర్జన్యాదులు ఏవైనా తీసుకోండి ఇవన్నీ ఈశ్వరుడు విభూతులేగా అందుకే విభూతి అనే మాట ఇక్కడ వచ్చింది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది విభూతి అనగానే పరమేశ్వరుడు ప్రకటించిన శక్తిని విభూతి అంటాం సూర్యుడు పరమాత్మ అనుకుందాం వెలుగుని విభూతి అంటారు ఇది తెలిస్తే ఇక్కడ వెలుగే విభూతి ఆ వెలుగులు ఎన్ని రకాలు మీరు సూర్యుడి కాంతి ఎన్ని పొందొచ్చో చెప్పండి మీకు నాకంటే సైన్స్ చెప్పుకో తెలుసు సూర్యుడు కాంతి నుంచి ఎన్ని వస్తాయి కేవలం వెలుగు మాత్రమే కాదు వేడిమొస్తుంది ప్రాణశక్తి వస్తుంది ఆహారోత్పత్తి జరుగుతుంది ఎన్ని జరుగుతున్నాయి మనకు తెలిసి అంత వెలుగు ముద్ద కానీ వెలుగు ముద్ద నుంచి ఎన్ని పనులు జరుగుతున్నాయి అప్పుడు ఆహారోత్పత్తి చేయడం ఒక విభూతి వెలుగునివ్వడం ఒక విభూతి వేడినివ్వడం ఒక విభూతి ఒక్క సూర్యుడి నుంచి వచ్చే శక్తులు ఇప్పటికిప్పుడు మనం ఆలోచించుకుంటేనే మూడు రకాల విభూతులు వచ్చేసాయి ఇలా ఇంకా మీరు ఆలోచిస్తూ ఉంటే ఎన్నో కనబడుతుంటాయి అలాగే సృష్టి నుంచి ప్రకటింపబడేవన్నీ పరమేశ్వరుని యొక్క శక్తి విశేషాలే కదా అది ఆయన విభూతులు లేనిదేమిటి కనుకనే ఎప్పుడైనా జగత్ దృష్టి ఉన్నంతకాలం మనకి పరమాత్మ దృష్టి ఇంకా రాలేదండి ఈ ప్రపంచంలో నన్ను ఏం బాధపడకండి ఒకటే తెలుసుకో ఎంతసేపు నీకు ప్రపంచ దృష్టి ఉంటుందో అంతసేపు ఇది పరమేశ్వరుని విభూతి దృష్టి పెట్టుకో ఇది విభూతే ఆయన శక్తి విశేషాలు ఇవన్నీ అనుకుంటే ఎక్కడో తర్వాత ఎప్పుడో చివరో భగవద్ అనుభూతి ఇక్కడే పొందగలదు ఇక్కడ విభూతి దృష్టి కావాలి విభూతి అంటే ఈశ్వర కార్యం కనుక నా కార్యమైనటువంటిది ఈ జగత్తంతా కూడా ఇంత కార్యం చేస్తున్నా నేను ఎలా ఆచరిస్తున్నాను అది అబ్జర్వ్ చేయి అది నన్ను అనుసరించడం మమవర్త్మాను వర్తంతే అనే మాట నన్ను అనుసరించట అంటే నేను ఎలా నిరాసక్తుడని లోకసంగ్రహార్థం లేకపోతే నేను కానీ కర్మ చెయ్యకపోతే లోకం నశించిపోతుంటే అర్థం ఏంటి కృష్ణపరమాత్మగా అవతరించని నేను ఈ కర్మ చేయకపోతే లోకం నశించిపోయిందని అర్థమే కాదు పరమేశ్వరుడు కానీ తన కర్మ మానేస్తే ఉత్సీదేయుడి లోక లోకం నశించిపోతుంది అంతేకాదు ఉపహన్యామిమా ప్రజాహా ఈ ప్రజలు కూడా కష్టాలు పాలవుతారు అని చెప్పడంలో ఈశ్వర కార్యమైన సృష్టి ఈ విధంగా నడవకపోతే అల్లకల్లోలు జగత్తంతా కూడా అందుకే పరమేశ్వరుడు ఈశ్వరుడిగా తాను చేసే కర్మ గురించి చెప్పాడు కేవలం అవతారమూర్తిగా మాత్రమే కాదు అయితే అవతారమూర్తిగా చెప్పలేదని నేను అనలేదు రెండూ కలిపి చెప్పాడు అవతారమూర్తిగా తాను ఎలా ఉంటాడో చెప్తున్నాడు పరమేశ్వరుడిగా ఎలా ఉంటాడో చెప్పాడు రెండు ఒకేలా ఉన్నాయి అందుకే పరమేశ్వరుడు అవతరించినా తన పరమేశ్వర భావం చెక్కు అందుకే ఆయన అవతారమూర్తి అంటున్నావు ఇక్కడ సర్వతంత్ర స్వతంత్రుడు కృష్ణుడు అలాగే ఉన్నాడు పరిశీలించండి పరమేశ్వరుడు సర్వజ్ఞుడు ఆయనకు తెలియంది లేదు కృష్ణుడికి అంతే ఇక్కడున్నా అక్కడవాడు ఏమనుకుంటున్నాడు ఇక్కడ ఆయనకు తెలుసు లేకపోతే అక్కడ బహుళాసుడు శృతదేవుడు ఉన్నప్పుడు మిథిరా నగరంలో వెళ్ళాడు బహుళాసుడు జనక మహారాజు వంశానికి చెందినవాడు ఆయన చక్కగా ఆహ్వానం పలికాడు శృతదేవుడికి పేద బ్రాహ్మణుడు కృష్ణుడు మా ఇంటికి వస్తే బాగుండు అనుకున్నాడు కానీ నా ఇంటికి ఎందుకు వస్తాడు ఆయన రాజుగారు పిలిచారు వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు ఆయన ఈయన లోపల భావిస్తుంటే వీళ్ళ ఇంటికి అంటే ఏకకాలంలో పనిచేశాడంటే పరమేశ్వరుడుగానే అవతార కార్యాన్ని ఎలా చూడండి ఆయన సర్వజ్ఞుడిగానే ఉన్నాడు సర్వతంత్ర స్వతంత్రుడుగా ఉన్నాడు అలాగని చెప్పి ఎవడి కర్మకు అనుగుణంగానే వాడిని నడిపోయాడు దానికి తగ్గ ఫలాన్ని ఇచ్చాడు భగవంతుడు పరిశీలించండి అందుకే నా కర్మను నువ్వు పరిశీలిస్తే మమవర్త్మాను వర్తంతే నా మార్గాన్ని అనుసరించి వెళ్ళాలి అది తెలుసుకోవాల్సింది అంతే కదా ప్రతివాడు ఏదో విధంగా వాడు కర్మనాచరిస్తున్నాడు అంటే నేను నిర్దేశించిన ప్రకారం ఏ జగత్తంతా నడుస్తోంది కనుక నా మార్గంలో ఉన్నాడు అర్థం అది ఒకటి ఈశ్వరు నిర్దేశం కూడా ఇది ఈశ్వరుడు యొక్క కార్యాన్ని ఒక్కసారి పరిశీలించండి కార్యమే యజ్ఞము యజ్ఞం అంటే త్యాగకు పూర్వ కర్మ అదాన్ని సహజంగా చేస్తున్నాడు అందుకే జ్ఞానికి త్యాగం సహజం మరి కర్మని త్యజించాడు ఫలత్యాగం దాకా ఎందుకు అదేవిధంగా జ్ఞాని అయిన వాడే ఆ స్థితికి వెళ్ళినప్పుడు జనకాదుల వలె కర్మ నాచరిస్తున్నాడు అన్నప్పుడు జ్ఞానుల్లో జ్ఞానముగా ఉన్నవాడు నేను పరమాత్మని నేను మరి నేను ఎలా చేస్తున్నానో పరిశీలించు కానీ కర్మనుదులు పారిపోద్దామంటే ఎంత దాకా రథాన్ని తోలుకొచ్చు నేను ఇది కర్మ కాదు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్ష ఎత్తకుండా పారిపోతావు నాకు ఇప్పుడు మంచి ఐడియా ఇచ్చావు అర్జున పద పారిపోదావు అంటాడా అంటే ఆయనకు తెలియదు కృష్ణుడికి ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాడు ఇవాళ హింస భరించలేను యుద్ధమేంటి ఘోరకర్మ అని అర్జునుడు అనగానే అవును కదూ ఘోరకర్మ కదా నేను పొరపాటు పట్టానలే అంటాడండి కృష్ణుడు అని ముందే తెలిసి ఇది ఘోరకర్మ కాదు అది విద్యుక్త కర్మని నువ్వు జ్ఞానినైన నేనే జ్ఞానులకే జ్ఞాన్ని నేనే రథం తోలికొచ్చి ఇక్కడ దాకా ఎందుకు వాడిని జయించాలి నీకు విజయం ఇవ్వాలి ఏవి లక్ష్యం కాదు ధర్మప్రతిష్టాపన కోసం ఈశ్వర కృత్యం ఇది కనుక చేశాను ధర్మ ప్రతిష్టాపన కోసం ఈశ్వరు కృత్యం చేస్తున్నప్పుడు నాకు ఒకటి మీద రాగం లేదు ఒకడి మీద ద్వేషం లేదు ఇవి తెలుసుకో మరి ఇంత పని పెట్టుకుని అంత చేశాడు ఎందుకంటే అధర్మాన్ని నశిపు చేయడం కోసం వచ్చాడు అది నేను చేస్తున్నాను చేసేటప్పుడు అధర్మ పరుల మీద ద్వేషము లేదు ధర్మపరుల మీద రాగమూ లేదు అధర్మ పరులకి వాళ్ళ కర్మఫలం ఇవ్వడానికి ధర్మపరులకి వారి కర్మఫలం ఇవ్వడానికి వచ్చానంతే ఇచ్చేటప్పుడు ఫలం ఇస్తున్నాను కానీ నాకు ఏమీ లేదు సుమా నేను ఎలా చేశానో అది నువ్వు పరిశీలిస్తే నువ్వు ఎలా చెయ్యాలో నీకు తెలుస్తుంది ఇక్కడ ఇది భగవాను ఎంత చక్కగా వివరించాడో చెప్పండి ఇక్కడ అందుకే సక్త కర్మ కర్మణ్య విద్వాంసో యథావంతి భారత కురీద్వాంస్ తధాసక్త చికీర్షుల్లోకసంగ్రహం ఇక్కడ విద్వాన్ అనే మాటకి అవిద్వాంసుడు ఎలాగైతే సక్తుడై కర్మను విద్వాంసుడు అసక్తుడై కర్మను ఇక్కడ విద్వాంసుడు అన్నప్పుడు కర్మయోగి ఎలాగూ అసక్తుడై చేస్తాడు కానీ కర్మయోగి వల్ల జ్ఞానం వచ్చినవాడు కూడా అసక్తుడిగా ఉంటూ లోకసంగ్రహం కోసం చేస్తాడు అని చెప్పడం కోసం ఈ వాక్యం చెప్పబడింది అందుకే విద్వాన్ శబ్దాన్ని ప్రయోగించాడు విద్వాన్ అంటే ఆత్మవిత్ అనే అర్థాన్ని భగవత్పాన్ చెప్పాడు ఆత్మవేత్త అయ్యనటువంటి కూడా లోకసంగ్రహార్థం కర్మను ఆచరిస్తాడు అయితే కర్మ విధి లేదు అది తెలుసుకోవాలి ఆత్మవేత్తకు ఎలాగైనా సరే కర్మను విధి లేదండి కానీ అతడు ఒక స్థితిలో ఉన్నప్పుడు ప్రారబ్ధవశాత్తు కర్మను ఆచరిస్తాడు కానీ లోకసంగ్రహం కోసం ఆచరిస్తాడు ఇది సరిగ్గా అర్థం చేసుకోగలగాలి ఇక్కడ అందుకే ఆత్మవేత్తలైన వాళ్ళు జనకాదులు వశిష్టాదులు వీళ్ళందరినీ మనం చెప్పుకున్నాం వాళ్ళు గృహస్థ ధర్మంలోనూ ఉన్నారు యజ్ఞాగాది కర్తువులు చేశారు వశిష్ఠుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఏదో యజ్ఞం చేస్తూ ఉంటాడు ఏదో శాస్త్రం బోధిస్తూ ఉంటాడు లేదా లోకక్షేమం కోసం ఇక్ష్వాస ప్రభువుల చేత యజ్ఞార్థులు చేయిస్తూ ఉంటాడు ఆయన అవునా లేదా అయితే ఆయన బ్రహ్మజ్ఞాని కాడా ఆయన కర్మయోగంటారా లేదా కర్మ లంపటుడు అంటారా రెండూ అనకూడదు కర్మయోగ స్థితిని కూడా జాటిపోయి జ్ఞానయ్యాడు ఆయన చేయట్లేదు ఇక్కడ జనకాదాయం అంటే మరి మనకున్న ఉదాహరణలు తెచ్చుకుంటున్న విషయం కోసం దీన్ని బట్టి వాడు చేయాలని విధి కూడా లేదు అది కూడా తెలుసుకోవద్దాం లోకసంగ్రహం కోసం చేస్తారా గానీ వాళ్ళు చేయకపోయినా వాళ్ళకి ఏం లేదు అలాంటి వాళ్ళు ఎతులై సన్యాసులై ఎక్కడో మనకు తిరగకుండా తిరుగుతూ ఉంటారు వాళ్ళని నమస్కారం చేసుకోవాలి ఇక్కడ అంటే అక్కడ ఎతి యొక్క మనస్థితి ఇక్కడ లోకసంగ్రహం కోసం చేసే జ్ఞాన స్థితి ఒకేలా ఉంటుంది వాళ్ళిద్దరు ఒకే స్థితికి ఒకే లెవెల్కి చెందినటువంటి వారే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దీనికి మహానుభావుడు వేదాంత పంచదశలో చక్కగా చెప్తాడంటే ఇక్కడ ఎప్పుడైతే ఆ స్థితికి వెళతాడో వాడు కర్మ చెయ్యవచ్చు మానివ్వచ్చు రెండు ప్రమాదం లేదు వాడికి అన్నాడు చాలా గొప్ప విషయం కనుకనే నువ్వు ఆత్మవని తెలుసుకుని అందులో నిశ్చితులు అయిపోయాక నువ్వు తర్కం చదువుకో లేక వ్యవసాయం చేసుకో ఏం ప్రమాదం లేదని చెప్పాడు ఇక్కడ తర్కం కర్మే కదా వ్యవసాయ లోకి కర్మే కదా అంటే ఆ స్థితికి వెళ్ళగి రెండిట్లో ఏది చేసినా పర్వాలేదు కానీ తత్వవేత్త కర్మ చేయడం అనడానికి దీన్ని బట్టి జ్ఞానానికి కర్మకి తప్పనిసరి లంక ఉందా అంటే జ్ఞానకర్మ సముచ్చనికిరాదు శాస్త్రం ఉంది ఇవి ఇంకా లోపలికి వెళ్తే తెలుస్తాయి దాని చర్చ దేనికంటే ఎవడు యత్యాశ్రమాన్ని స్వీకరిస్తాడో సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడో వాడు కర్మ గురించి ఆలోచించడు అటువంటి వాడు మరి కర్మను చేయడు కానీ యథ్యాశ్రమ స్వీకారం చేయకపోయినా జ్ఞానం లభిస్తుంది కనుక ఆశ్రమ స్వీకారం చేస్తేనే జ్ఞానం వస్తుందని లేదు నువ్వు ఉన్న ఆశ్రమానికి ప్రకారంగా నడుచుకుంటూ అసక్తి వై అంటే సక్తత లేకుండా ఈశ్వరార్థం కానీ కర్మ చేస్తే నువ్వు ఆశ్రమంలోనే జ్ఞానివి కావచ్చు చెప్తున్నాడు ఇక్కడ అందుకే మనం ఇవాళ వేదాంత శాస్త్రం గృహస్థుల ముందు చెప్తున్నామంటే సన్యాసులది అనరాదు అటువంటిప్పుడు గృహస్థులైన అర్జునుడికి ఎందుకు అది సన్యాసులు అలా ఉంటారని చెప్పడానికే చెప్తే మాట మాటకి ఎందుకు తీసుకురావడం అంటే యోగం రెండు ముక్కలు కాదు కర్మయోగం జ్ఞానం అర్థం తెలుసుకోవడానికి మనం విడి తప్ప కర్మయోగం జ్ఞాన ఫలంగా మారుతుంది ఇక్కడ అటు ఉండపుడు వేరేముంది అందుకే ఇవన్నీ కర్మలంపటలకు చెప్పారంటే కర్మలంపటత్వంలో కొట్టుకోకుండా ఒకసారికి ఒకసారైన అనాసక్తుడవి ఈశ్వరార్థం కర్మ చేస్తే ఆ పవిత్రత ఎప్పటికైనా నీకు ఈ కర్మయోగం అర్థం చేసుకున్నట్లు చేస్తుంది కానీ కర్మయోగంలోకి ఎంట్రీవే ఇంకా రాలేదని తెలిసిపోయింది మనకి జ్ఞాననిష్ట దాకా ఎందుకు ఒకవేళ లేటుగా నేనా నిన్న కాక మనం వదిలేటం యువ సత్కర్మలు శాస్త్రం చెప్పినవి ఆ సత్కర్మలు నేను చెప్పినట్లు ఈశ్వరార్థం చేస్తున్నామా లేదా లేదుగా అనాసక్తుమే చేస్తున్నాం అదే లేదు అంటే కర్మయోగం ఇంకా రాలేదన్నమాట పోనీ సత్కర్మ చేస్తున్నాం కనుక పతనంకం అది తెలిసింది కనుక సత్కర్మాచారంలో ఉన్నవాళ్ళు భగవద్గీత వినడం వల్ల కర్మయోగులుగా మారాలి కర్మయోగంగా మారిన తర్వాత దాని లక్ష్యం ఏంటో మర్చిపోరాదు ఎప్పుడు కూడా కర్మయోగానికి లక్ష్యం ఏమిటి జ్ఞానం అందుకే కర్మయోగం బోధిస్తూ మధ్యలో జ్ఞాని స్థితిని ఎందుకు వర్ణిస్తున్నాడు దీని లక్ష్యం అది ఆ లక్ష్య సిద్ధులైన ఉంటాడు అని మధ్య మధ్యలో చెప్తున్నాడు ఆయన ఇక్కడ మొదట అధ్యాయంలో అంటే సాంఖ్యయోగం కర్మయోగం వర్ణించాడు మరి కర్మయోగం చెప్తున్నాడు మధ్యలో ఆపి జ్ఞాను గురించి ఎందుకు వర్ణించాడు అంటే లక్ష్యాన్ని మర్చిపోకు నువ్వు హైదరాబాద్ వైపు కారు తీసుకుని బయలుదేరుతున్నప్పుడు నువ్వు హైదరాబాద్ వైపు వెళుతున్నానని మాటి మాటికి నీకు దృష్టిలో ఉండాలి లేకపోతే కారు పక్కదారికి వెళ్ళే ప్రమాదం ఉంది అందుకే కర్మయోగంలో ఉన్నవాడు ఎప్పటికప్పుడు జ్ఞానం గురించి విచారణ చేస్తూనే కర్మాచరణ చేయాలి తెలుసుకోవాలి ఇక్కడ అందుకు వివరిస్తున్నాడు దీన్ని స్వామి ఇది గ్రహించవలసిన అంశం నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్సర్వకర్మాణ విద్వాన్యుక్త సమాచరన్ ఏమి అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడండి కృష్ణ పరమాత్మ ఇంత విశాలహృతమైన గురువు ఎవరికి దొరుకుతారు హిందూ మతస్థులకు తప్ప ఏమి చెప్తున్నాడు కృష్ణుడు చూడండి ఇక్కడ నువ్వు జ్ఞాని అనుకుని లేదా జ్ఞానివయ్యాక జ్ఞాని ఎప్పుడు కూడా లోకానికి ఆదర్శం చూపించడం కోసం కర్మ చేస్తాడు కానీ లోకులందరూ జ్ఞానులు కారు లోకులందరూ వైరాగ్యవంతులు కారు లోకులందరూ నిత్యానిత్య వస్తువేగం కలిగిన వారు కారు ఇది బాగా తెలుసుకోండి లోకంలో ప్రజలందరికీ జ్ఞానం చెప్పరాదు భగవానుడు గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ కర్మలంపటలు కొందరు ఉంటారు కర్మలంపటలు అన్నప్పుడు శాస్త్రం చెప్పిన కర్మలను ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఉదాహరణకి ఈ కార్తీక మాసం మీరు ప్రవచనం వినడానికి ఉంటారు ఈ ఆలయం చుట్టూ అందరు దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు వాళ్ళు ప్రవచన జోలికి రారు ఏదో దేవుడి గురించి చెప్తున్నారో కాసేపు కూర్చుందామని ఓ కు మూకుమ్ముడిగా కుర్చీలు నింపేసిన వాళ్ళు గట్టిగా నిర్ణయించుకుంటారు రేపటి నుంచి రాకూడదని ఎందుకంటే వాళ్ళు రాలేదు అంటే నేను సరిగ్గా చెప్తున్నా అని అర్థం అంత నిండిపోయిందండి వేదాంతం చెప్తుంటే చెప్తున్నామో లేదో డౌట్ పడాలి సరిగ్గా ఎందుకంటే ఇదంత తేలిగ్గా రుచించే విషయం కాదండి ఇక్కడ ఎందుకంటే భగవంతుణ్ణైనా మనం ఎంతవరకు చూడగలమంటే నేను అనుకున్నది నెరవేర్చడం కోసం భగవంతుడు కావాలనే దృష్టే నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటుంది అవునా లేదా భగవంతుడు ఎందుకు నేను అనుకున్నది నెరవేర్చాలి అందుకే నేను ఎన్ని పారాయణలు చేసే నెరవేర్చలేదు కనుక ఆయన వదిలేశాను నువ్వు ఆయన వదిలేశాననుకోగానే ఇట్రా అని పట్టుకుని లాగేయడానికి దైవభ్రాంతి కలిగిన ధర్మభ్రాంతి కలిగిన గుంపు ఒకటి ఉంటుంది ఎప్పుడూ కూడా కలియుగంలో కావాల్సినంత ఉంటుంది నేను చెప్పక్కర్లేదు మీకే ఎక్కువ అనుభవం ఇది ప్రమాదం అందుకు సాధారణంగా లోకంలో నూటికి ఎక్కువ మంది శాతం నెంబర్ చెప్పిననుకోండి మళ్ళీ తప్పితే నన్ను అడుగుతారు మీరు ఎక్కువ మంది ఎక్కువ మంది ఏంటంటే నేను నా కీర్తి నా డబ్బు నా కుటుంబం వీళ్ళు బాగుండాలి ఒకవేళ తప్పు పాపం చేస్తే నాకు దెబ్బ తగులుతుందేమో అని పాపం చేయరు కొంతమంది కానీ భగవంతుడు నీకు పాపాలమైన దుఃఖం నీకు ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడనుకోండి ఇంకుంటుంది ఏదో పాపం వల్ల దుఃఖం వస్తుంది చెప్పారు కనుక మనం కొన్ని పాపాలు మానేస్తున్నాం కొన్ని తెలుసు చేస్తారు అది వేరే విషయం సామాన్యుల విషయం చెప్తున్నారు ఎంత సామాన్య జనులు అంటే సామాన్యం జనరల్ జనరల్ అంటే ది మోస్ట్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ మంది అర్థం ఇక్కడ ఎక్కువ మంది సాధారణ సామ కామన్ అంటే ఇదేనండి అది కామన్కి మోక్షం కాదు తెలుసుకోండి కామన్కి మోక్షము కాదు అందరికీ మోక్షం ఇచ్చేస్తానంటే భ్రాంతి ఇది ఎలాంటిదే అంటే ఒక క్లాస్లో కాలేజీలో అందరూ చదువుతుంటే ఆ ప్రిన్సిపాల్ పొద్దున్నే లేచి మీ అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తానని ప్రకటించడం ఎలాంటిదో అందరికీ మోక్షం ఇస్తానని అలాంటిదే చెప్పండి ఇక్కడ అవునా లేదా ఒక కంపెనీ అధికారి వచ్చి తన కింద పనిచేసే వాళ్ళందరికీ ఒకటే జీతం ఇస్తానంటే అవిడప్పుకుంటాడండి ఇక్కడ అర్హతలు ఉంటాయి ఇక్కడ కానీ ఎక్కువ మంది ఏంటి అసలు ఇస్తానైనా పుచ్చుకోవడానికి ఎంతమంది సిద్ధం ఉన్నారు మోక్షం అంటే తెలిస్తే ఇప్పటి నుంచి వద్దులు నిండిని పక్కకు తోసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తెలుసుకోండి ఇక్కడ అందుకొ కథ చెప్తారు నరసింహస్వామిని ప్రహ్లాదుడు ప్రస ప్రసన్నం చేసుకున్నాక కూర్చోబెట్టి నీకు ఏం కావాలన్నట్ట దయామేయుడు కదా ప్రహ్లాదుడు ఇది భాగవతంలో అక్కడ లేదు కానీ పెద్దలు చెప్తారు ఇది ప్రహ్లాదుడు గొప్ప దయామేయుడు లోకక్షేమం కోరుకుంటుంటారు అందరు అంతే కదా లోకక్షేమం కోరుకోవడం అంటే అర్థం ఏంటి అది కూడా తెలియాలి దయా సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇది ప్రమాదం వెంటనే నరసింహస్వామితో అన్నట్ట స్వామి అందరికీ మోక్షం ఇచ్చేయన్నాడు ఇచ్చేస్తాడా ఆయన అన్నాడని చెప్పి వెంటనే ఇస్తాను కానీ ఎవరు రెడీగా ఉన్నారో తీసుకురా అన్నట్టండి ఇక్కడ వెంటనే స్వామి శాంక్షన్ చేస్తాడు రెండు రెండు అన్నాడు ఓ మోక్షం ఇచ్చేస్తాడని బోల్డ్ అంత పనిచేసేసారు ఒక్కడ తెలివిగా అడిగాడు ఇస్తాడు సరే మోక్షం అంటే ఏమిటని అడిగేటండి అప్పుడు అందరికీ ప్రశ్నిచ్చింది సరే మోక్షం ఇచ్చేస్తాడని మోక్షం అనేది చిన్నప్పటి నుంచి వింటున్నాం అదే పెద్ద వరుడు కానీ ఏదో చాలా బాగుంటుందని వచ్చేసారు ఇప్పుడు ఈయనమేది అవును కదా నిజమే మోక్షం అంటే ఏమిటి అంటే మోక్షం అంటే ఇంకా ప్రపంచంతో ఏ బంధం ఉండదు నీ వాళ్ళు నా వాళ్ళు నేదీ లేదు ఉన్నది ఒకటే సత్యం మిగిలిందంతా అసత్యం అన్నాడు నాకేం అర్థం కాలేదు అర్థం కానీ నాకు ఎందుకు లేని కొందరు వెళ్ళి పెట్ట మరికొందరు ఏదో నాకు అదొక్కటే గొప్పది మిగిలిపో కావన్నావు కానీ మా మనవడి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నాను అది శాంక్షన్ అయిపోయాక అది గుర్తయ్యాక అప్పుడు వస్తాయని ఇలా ఒక్కొక్కడొక్కటి ఒక్కడ మిగలేదు ప్రహ్లాదురు తప్ప తెలుసుకోండి కనుక అంత తేలికండి మోక్షం అర్థం అవ్వడమే కష్టం ఇలాగా అర్థం అవ్వడమే కష్టమైన విషయం గురించి ఎంత ఏకాగ్రత అవసరం ఎంత జాగ్రత్త అవసరం ఏకాగ్రత పెట్టగానే వెంటనే అలసరితో నిద్ర చాలా సుఖం కనుక చాలా మందికి ఇది అక్కర్లేదనగా అని కళ్ళు మూసుకుపోతుంటాయి ఏం చేస్తా వాడు మంచివాడు ఇందాక ప్రహ్లాదు పిలిచిన వాళ్ళల్లో ఒకటి వాడు ఇలా అనేక మంది ఉంటూ ఉంటారు కనుక ఎక్కువ మంది సామాన్యులు అదేదో గొప్పదని అను కావాలనుకుంటుంటారు నువ్వు దానికి అర్హుడు భ్రాంతి పడుతూ ఉంటారు కానీ కాదు నువ్వు మోక్షార్హుడు కావు అను కానీ కోపం వస్తుందండి అసలు భక్తుడు అంటావు నువ్వు భక్తుడు కావని గురువు పొరపాటునన్నాడు అనుకోండి ఆ గురువు మీద అంత కోపం వస్తుంది ఇక్కడ అవునా లేదా కనుక మనల్ని మనం అభ్యపెట్టుకుంటూ భక్తులు మని యోగులు మని వాటి కోసం తప్పించిపోతున్నామని మనంతా వేదాంత శాస్త్ర నిష్ణాతులమని అనుకుంటాం కానీ కాదు ఇది తెలుసుకోవాలి అందుకే అనేక మంది సత్కర్మలు ఆచరిస్తారు ఎందుకంటే పాపం ఆచరిస్తే దుఃఖం వస్తుంది కనుక సత్కర్మ ఆచరిస్తే సుఖం వస్తుంది కనుక ఆచరిస్తారు మంచిదే కదా ఎందుకంటే పాపం ఆచరించట్లేదు వాడు చెడిపోడు ప్రపంచం చెడిపోదు అది ముందు అది చూసుకోవాలి వాళ్ళు ఏమవుతారంటే ముందే చెప్తున్నా వాడు యహలోకంలో సుఖాలు వస్తాయి పాపాలు పోతాయి తర్వాత ఉత్తమ గతులు వస్తాయి ఉత్తమ జన్మలు వస్తాయి అది మంచిదే చూసాను అంతే కర్మ ముందు చెప్పేది సకామకర్మ గురించి రెండవది మోక్షం ఒకటి ఉంది అని అర్థమైతే కదా నిష్కామకర్మ అవి ఊరుకునే పని ఎవడైనా చేస్తాడండి నువ్వు నిష్కామంగా చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు చిత్తశుద్ధి కలుగుతుంది ఫలాసక్తి లేకుండా చేయంటే ఫలాసక్తి లేకుండా చేస్తే చిత్తశుద్ధి ఫలం వస్తుందన్నమాట అని చేసాం అంటే ఫలాసక్తి ఉందా లేదా కనుక వీడు కొంత నేను మొదటివాడి అసలు ఆ ఫలాశక్తి కూడా చిత్తశుద్ధి అనే ఫలాశక్తి లేకుండా కేవలం ఈశ్వరుడిని దృష్టిలో పెట్టుకు చేస్తూ ఉంటాడు ఇక్కడ ఈశ్వరుడు ఇచ్చేదాన్ని దృష్టిలో పెట్టుకోడు చూసేసా నిష్కామ కర్మయోగంలో కూడా రెండో స్టెప్కి వెళ్ళిపోయాం అక్కడ చిత్తశుద్ధి మాట లేదు ఈశ్వరానుగ్రహార్థం అని కూడా మాట లేదు ఈశ్వరార్థం అంతే ఇక్కడ సిద్ధ సిద్ధ్యో వివరించాం ఇక్కడ క్లారిటీ కోసం చెప్తున్నాను నిష్కామ కర్మయోగంలో పైలెవల్కి వెళ్ళిపోయాడు వాడత శీఘ్రంగా బ్రహ్మజ్ఞానం పొందుతాడు అందరూ సందేహం లేదు వాడు నిష్కామ కర్మయోగి తెలిసింది కదా దానివల్ల పొందే బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుందో ఇంతవరకు వర్ణిస్తున్నాడు అందుకే ఇటువంటి జ్ఞానం పొందినవాడు ఈ కింద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానం గురించి చెప్పి నాయన ఈ కర్మల్లో లంపటలు కొట్టుకోకండి మీరు దీపాలు వెలిగించకండి వీటి వల్ల ఏం ప్రయోజనం వస్తుంది ఓ పలోమని దీపాలు వెలిగిస్తారు అవన్నీ అనవసరం ఆత్మజ్ఞాన దీపాన్ని గుండులో వెలిగించుకోండి అని బోధిస్తూ ఉంటే మనము చప్పటలు కొడతాం కానీ చెప్పేవాడు వినేవాడు ఒకరినొకరు వంచన చేసుకుంటున్నారు ఇది తెలుసుకోండి ఇక్కడ నిజమైన జ్ఞాని ఏం చేస్తాడో తెలుసా అక్కడికి వచ్చి దీపాలు వెలిగిస్తున్నారా సంతోషం బాగా వెలిగించండి అమ్మా ఎన్ని వెలిగించారు ఏంటి పది రెండు వెలిగించండి ఇంకా పుణ్యం అది ఒత్తి పెట్టారా మరి కొంచెం పెట్టండి అని చెప్తాడు అంటే ఆయన దీపాలు వెలిగించుతాడా ఒకవేళ వాళ్ళు ఎలా వెలిగించాడు చెప్పడం కోసం వెలిగించవచ్చు చికి లోకసంగ్రహ్ ఆయన కూర్చొని దీపాలు వెలిగించవచ్చు కానీ దీపాలు వెలిగించితే దానివల్ల ఏదో వస్తువు ఏమీ అనిగలేవు అలాగని దీపం వెలిగిస్తే పుణ్యం వస్తుందని శాస్త్రవాక్యాన్ని ఆయన ధిక్కరించట్లేదు సకామకర్మ చేసే వాళ్ళకి తప్పకుండా అది ఇచ్చే ఫలం అది ఇస్తుందండి ఇక్కడ ఎందుకు ఇవ్వదు సందేహం లేదు కానీ దానివల్ల మోక్షం మొత్తం రాదు మోక్షం రాదనంత మాత్రం మిగిలిన ఫలాలు రావు ఒకడు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఎంతకాలం ఈ వ్యవసాయం చేసి కొట్టుకుపోతో మాని ఆత్మవిచారం చేయి అన్నాడు అనుకోండి అటువంటి జ్ఞాని ప్రపంచానికి ప్రమాదకారి ఇది తెలుసుకోండి ఇక్కడ అదే అది లౌకిక్ కర్మ ఇది శాస్త్రకర్మ అలాగా అది లౌకిక్ కర్మ ఫలితం అక్కడికక్కడే కనబడుతుంది పండిస్తే పంట కనబడుతుంది ఇది శాస్త్రకర్మ ఇది ఫలితం ఇప్పుడికిప్పుడు కనబడకపోయినా తప్పకుండా కనబడుతుంది ఇక్కడ ఇవాళ మనం సుఖంగా ఉన్నామంటే గత ఏడాది వెలిగించే దీపాల వల్ల కావచ్చు కానీ దీపాల వల్ల ఫలం లేదు నువ్వు చెప్తావు కనుక వాటిని అతను వద్దనుడు వద్దనుడు సరి కదా వాళ్ళని అనవసరంగా ఇది ఇలాంటి వల్ల లాభం లేదు కర్మల వల్ల లాభం లేదు పూజల వల్ల లాభం లేదు అని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చెయ్యరాదు కృష్ణుడు గట్టిగా శాసించాడు జ్ఞానికి నీకు జ్ఞానం వచ్చిందో నోరు ముసుక్కూర్చో నువ్వు పులోములు బయలుదేరిపోయి ప్రచారానికి వెళ్ళిపోయిపోయి ఆత్మజ్ఞానం ప్రచారం చేసేదను అని బయలుదేరి మిగిలిన వాళ్ళకి బోధించేవనుకో వాళ్ళు ఒకదానికొకటి సరిగ్గా అర్థం చేసుకోలేక కర్మభ్రష్టులైపోతారు ఇక్కడ ఎందుకంటే కర్మల వల్ల ఫలితం లేదు జ్ఞానమే మంచిది అని చెప్పడంతో ఇప్పుడు ముందు చేసే జ్ఞానం అర్థం కాదు కానీ కర్మను వదిలేస్తాడు అవునా లేదా అందుకే ఈ సంధ్యావందనాలు ఏం అక్కర్లేదేయ్యా ఇవన్నీ మానేయి నా లాగే కాఫీ తాగు పోనీ ఇంకేం మానేశాడు తనకు అలా చెప్పగా వచ్చిన డబ్బు చిట్ ఫండ్లో వేసుకోవడం మాత్రం మర్చిపోరు తెలుసుకోండి ఇవన్నీ ఉంటాయి వాళ్ళు జీవిత చేతులు తిరగండి ఇవే ఉంటాయి కానీ కబుర్లు మాత్రం మానేమని చెప్పేది ఏంటంటే చిత్తశుద్ధికి పరకు వచ్చే కర్మలు మానేమంటున్నారు ఇతరకి పుస్తకం చదివితే విషయం అర్థమైంది అంత మాత్రాన్ని జ్ఞానం కాదు పుస్తకం చదవగా ప్రవచనం వినగా స్పష్టంగా జ్ఞానం అర్థమైందంటే వాడు గొప్పవాడే గానీ పరోక్ష జ్ఞానం అంటారు తెలుసుకోండి ఇక్కడ పరోక్ష జ్ఞానం అంటారు అది అనుభవానికి వస్తే అపరోక్ష జ్ఞానం అవుతుంది కానీ పరోక్ష జ్ఞాని అయినప్పటికీ కూడా అపరోక్ష జ్ఞానం కలిగే వరకు కర్మాచరణ చేయవలసినదే ఇది తెలుసుకోండి ఇక్కడ వాడు అలగు చేయాలి అపరోక్ష జ్ఞానం కలిగిన వాడు కూడా చేస్తున్నాడు కదేయా పరోక్ష జ్ఞానం వాడు చేసి తీరాలి అయితే అసలు ఏ కోరిక లేదండి పరోక్ష జ్ఞానం కలిగింది గనక పరమాత్మ మాత్రమే అనుకుంటున్నాను అంటే ఒక పంచే కామ్యకర్మలు మాని కామ్యకర్మలు మాని నిత్య నైమిత్తికాలు మానకు అవి కూడా ఈశ్వరార్థబుద్ధితో చేయి నిరాసక్తులువే చేయి ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది కదా అందుకు జ్ఞాని నయ్యానని చెప్పి నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం కర్మలు పట్టుకున్నటువంటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు బుద్ధిభేదం నా జనయ్యత్ వాళ్ళు బుద్ధిభేదం కలిగించకు బుద్ధిభేదం అంటే బుద్ధిని అటు ఇటు భ్రమింపజెయ్యకు కన్ఫ్యూజన్ క్రియేట్ చెయ్యకు అనేటువంటి అంటే కర్మలయ అశ్రద్ధను కలిగించకు అంటే ఇది చేస్తే బాగుపడతాను ఒక ఆయన పాప సత్యనావర్తనం చేసుకుంటున్నాడు హే సత్యనావర్తనలేముందే ఆయన ఆత్మవిచారణ చేయి తెలుసుకో అన్నాడు ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారని మీకు తెలుసు వినడానికి కూడా బాగుంది ఎందుకంటే కర్మలు మానిస్తే బద్ధకంగా ఇంట్లో కూర్చోవచ్చు కానీ పాపం ఎక్కడికి పోతుంది వాళ్ళు వినగానే బాగుంది ఒక అర్థం కానీ నువ్వు చేసుకున్న కర్మలు ఎన్నున్నాయో వాటి వాటి నుంచి బయటపడాలా అందుకు సత్కర్మాచరణ ఎలాగోలా చేయి ముందు వాడిని ప్రోత్సహించి పైగా జోషయేత్ సర్వకర్మాణి పైగా కర్మల ఎందు వాడిని మరింత ప్రోత్సహించు అన్నాడు ఇక్కడ అంటే వాడు ఏదో అజ్ఞానంతో కర్మలు ఆచరిస్తున్నాడు కర్మలన్న ప్రతిసారి సత్కర్మలు సత్కర్మలు సత్కర్మలు ఇది తెలుసుకోండి అందుకని ఎవడో కర్మను ఆచరిస్తున్నాడు జూతం మద్యపానం చేస్తున్నాడు అంటే మంచిదే చైనా అయినా అని వాడి దగ్గరికి వెళ్ళి చెప్పమనట్లేదు ఇక్కడ అంటే అధర్మ కార్యక్రమాలు శాస్త్ర నిషిద్ధ కర్మలని ఎలాగూ ప్రోత్సహించకూడదు కానీ శాస్త్రం విధిగా చెప్పిన కర్మలు కానీ కర్మ లంపటలయ్యో ఏదో చేసుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళని అనవసరంగా అయోమయ పరచకు ఇది తెలుసుకోవాల్సినది అందుకే వ్రతాలతో లాభం లేదు నోములతో లాభం లేదు యజ్ఞాలు చేయక్కర్లేదు పూజలు పురస్కారాలు అక్కర్లేదు గుండులో ఉండాలి కానీ గుళ్ళు ఉంటాడా భగవంతుడు వినడానికి చాలా బాగుంటాయి అవునా గంగలో మురిగి నా పాపం పోతుందా చిత్తం నిర్మలంగా ఉండాలి కానీ అబ్బా ఎంత బాగుందో గంగలో మునిగితే పాపం పోద నీకు చెప్పాడు గంగలో మునిగితే పాపం పోతుందని మా వ్యాసుడు చెప్పాడు నేను మా శాస్త్రం నమ్ముతాను నేను చేస్తానని చెప్పాలండి ఇది తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఎవరు చెప్పడానికి తీర్థయాత్రలు అక్కర్లేదు వెళ్ళక్కర్లేదు వెళ్ళక్కర్లేదు ఎవరు చెప్పారు నీకు నేను చెప్తాను నువ్వు చెప్తే నాకొద్దు శాస్త్రం చెప్పాలి అది మీరు అడగరు వాడు చెప్పాడు నేను చెప్పని శాస్త్రం చెప్పిందా చెప్పు కనుక గురువైన మఠం వేసుకొచ్చుంటే నీ వాక్యం నాకొద్దు శాస్త్రం చెప్పింది నువ్వు చెప్తే నమ్ముతా కానీ గురువుని ఎందుకు నమ్మాలంటే శాస్త్రం చెప్పింది చెప్తున్నా అడిగనుక కనుక గురువుకి వెనక శాస్త్రం ఉంటుంది మనకి గురువుకి మధ్యలో శాస్త్రం ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ శాస్త్రం లేనప్పుడు ఇంకేం లాభం అని శాస్త్ర శాస్త్ర విరుద్ధంగా మాట్లాడరాదు కనుక వేదాంత నువ్వు అయిపోయావు కనుక నువ్వు స్టేజ్ పెట్టేసి వెంటనే కూర్చుని ఇవక్కర్లేదు అవక్కర్లేదని ఇంకా కర్మ ఆరంభం కూడా చేయని చిన్నవాళ్ళని యువతని ఇన్స్పైర్ చేస్తున్నానని పేరుతో కర్మ భ్రష్టుని చేయవద్దు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ పైగా అలా కర్మ చేసే వాళ్ళకి జోషయేత్సర్వ కర్మ ఇంకా చేయమని చెప్పు ఎలా చెప్తావు విద్వాన్ యుక్తా సమాచారం చెప్పడం మాత్రమే కాదు వాళ్ళు చేయడం కోసం వాళ్ళ ప్రోత్సాహం కలిగించడం కోసం నువ్వు కూడా చెయ్యి అన్నాడు ఇక్కడ చూసారా ఎంత చక్కటి మాట అందుకే వాడికి ఏ కోరిక లేకపోయినా ఒక జ్ఞానం కూర్చుంటాడు శివలింగ ప్రతిష్ఠ చేస్తాడు పూజ చేస్తాడు ఎందుకు చేస్తున్నాడు వాడు చూసి నేర్చుకోవాలి వాడు ఎలా నేర్చుకుంటాడు తెలిసి నేను చేయకపోతే అని చేస్తాడు ఇక్కడ అప్పుడు ఎలా చేస్తాడు వాడు ఎలాగైతే కర్మలంపటుడై ఫలాకాంక్ష కోసం శివలింగార్చన చేశాడు వీడు అలాగే చేస్తాడా చెయ్యుడు వీడు ఎలా చేస్తారంటే విద్వాన్ యుక్తహా సమాచారం వాడు విద్వాంసుడు అంటే తత్వవేత్త యుక్తహా ఏకాగ్రంగా ఉంటాడు తన స్థితి నుంచి జారడు ఎప్పుడు కూడా అది ఎంతసేపు రుద్రాభిషేకం చేసినాను కనుక అదేదో ఫలమస్తుని నాకు ఇచ్చేస్తావా అన్నాడు వాడికి అది ఎంత జాగ్రత్త అయిన మాట చెప్తున్నాడు అండి ఇక్కడ అందుకే జ్ఞానికి గట్టి హెచ్చరిక చెప్పాడు అందుకే కొంతమంది నాలుగు ఉపనిషత్తులు చదవగానే తను జ్ఞానం అనుకుంటూ ప్రజల్ని కర్మభ్రష్టుని చేసే సిద్ధపడతారు కలియుగంలో అని తెలిసి అర్జును నిమిత్తంగా చేసుకుని కృష్ణ పరమాత్మ ఎంత క్లారిటీ ఇచ్చారండి అదే భగవద్గీత పెట్టుకుని ప్రజల్ని మరింత అనుమయంలో చేసేవాళ్ళు ఉన్నారు అందుకు ఎప్పుడూ కూడాను సత్కర్మ ఆచరించే వాళ్ళని ఒక ఫలం వస్తుందని ఆశతో ఆచరించే వాళ్ళని నిరుత్సాహపరచకు వాళ్ళని ప్రోత్సహించు ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోండి సత్కర్మ ఆచరించే వాళ్ళని దానివల్ల మంచి ఫలం వస్తుందనే భావంతో ఆచరించే వాళ్ళని నిరుత్సాహపరచకు నువ్వేదో జ్ఞానివైపోయి ఈ యజ్ఞాలు యాగాలు వీటిపై వెళ్ళడం ఏంటండి మీ గురువు బుద్ధుందా లేదా మీ గురువు యజ్ఞం చేయమంటాడేంటి మీ గురువు జపం చేయమంటాడేంటి అని అంటే ఆఓ మీ గురువు కూడా అజ్ఞానం అనమాట అనద్దు ఆయన తన కోసం అని కాదు ఆ జీవుడి స్థితిని అనుసరించి వాడు తరించే క్రమం ఏంటో తెలుసుకుని చెప్తున్నాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇది గమనించవలసినటువంటి గొప్ప అవసరం ఒకప్పుడు ఒక ఆయన గీతా భాగవతం అన్ని ప్రవచనం చెప్తూ వెళుతూ ఉన్నాడు ఆయన ఒక ఆయన పిలుచుకున్నాను ఈయన బాగా వేదాంతం చెప్తాడు కదా అని ఆయన వచ్చి పొద్దున్నపూట నా దేవతార్చన చేసుకోవాలండి నాకు ఏదైనా మార్గం చూపించండి అంటే వాడు ఆశ్చర్యపోయి దేవతార్చనకు అన్ని ఏర్పాటు చేశాడు ఆ దేవతార్చన చేసిన బయటకు రాగానే ఒక డౌట్ అండి నేను ఈ ఉపనిషత్తులు చదివాను ఈ కర్మలేవి వద్దన్నారు మీరు కూడా ఉపనిషత్ వేదాంతం చెప్తుంటారు కను పిలిచాను మరి వాళ్ళు దేవతార్చన ఎందుకు చేశారండి అని అడిగారు వెంటనే నవ్వి నాయన ఉపనిషత్తు చదివే కనుక భోజనం చెయ్యు చెయ్యకు అని ఏదైనా చెప్పింది అని ఉపనిషత్తు చదివే భోజనం మానేసావా అని అడిగారండి ఇక్కడ మానలేదు భోజనం చేస్తున్నావు కదా మరి భోజనం చేస్తున్నట్టు భోజనం నివేదన చేసుకు చెయ్యి అది తెలుసుకోవాల్సింది భోజనాది కర్మలు ఎలాగో ఇవి కూడా అంతే తెలుసుకో ఇక్కడ చేసి తీరవలసినది ఎందుకంటే చెప్తూ ఉన్నాను అది గొప్పదని చెప్తూ దానికోసం ప్రయత్నించమని చెప్పడమే తప్ప అది చేరిపోయన్న కాదు కదా ఇప్పుడు మనం ఫలానా లక్ష్యం కోసం బయలుదేరాం వెళ్ళక డ్రైవింగ్ అక్కర్లేదు అక్కడ చేరేక కానీ వెళ్లే వరకు డ్రైవింగ్ కావాలి కదా ఒక్కసారి ఊహించుకొని అక్కడికి వెళ్ళే ఇంకా డ్రైవింగ్ అక్కర్లేదు సెటిల్ అయిపోతాను ఇక్కడ సెటిల్ అయిపోయే వరకు ఇక్కడ జాగ్రత్తగా ఇది చాలా పదునుగా తెలుసుకోవాల్సినటువంటిది అందుకే ఏరు దాటాక తెప్పతగలేయడం అనేటువంటి సామెత మీరు వినుంటారు నువ్వు ఏరుదాటో తెప్పతో కదా ఇంక నీకు తెప్ప అవసరం లేదు ఎందుకు చేరిపోయాయి కదా అని తెప్పని తగలాడతావా ఇది గొప్ప విషయం ఎవరు పెట్టారు కానీ తెలుగులో ఈ సామెత అందుకే శాస్త్రాలు మర్చిపోయినా సామెతను గుర్తుపెట్టుకోవడం బతుకు బాగుపడిపోతుంది ఇక్కడ ఏరుదాటాక తెప్ప తగిలేసావు ఎంత బాగుందండి నువ్వు కర్మయోగం ద్వారా క్రమంగా ఒక నిర చిత్తశుద్ధిని పొంది క్రమంగా నిష్కాముడివై ఇంకా చిత్తశుద్ధి పొంది జ్ఞానివైపోయావు అప్పుడు తర్వాత వాళ్ళు కర్మ నాచరించడానికి కర్మ మార్గం చూపించాలే లేదా నువ్వు తగలెట్టేస్తే ఎలా అవుతుంది ఇక్కడ ఎంత గొప్ప మాట అందుకే చేరిన వాడికి పడవక్కర్లేదు కానీ కొట్టుకుపోతున్న వాడికి పడవకు కావాలి ఇది బాగా తెలుసుకోవాల్సింది ఒడ్డును చేరకుండానే పడవక్కర్లేదు నేను ఒడ్లో ఉన్నాను నాకేం పడవుందో చెప్పు కనుక నీకు అక్కలేదు అని చెప్పచ్చు అంటే ఇక్కడ నువ్వు ఒడ్లో ఉన్నావు నీకు అక్కలేదు ఒకటికుపోతుడిగా వాడికి కావాలి కనుక నువ్వు దాటొచ్చేసిన పడవ వాళ్ళ కోసం మిగిల్చు ఇది చాలా అవసరమైన అవసరం అవసరమైతే నువ్వు వాళ్ళకి నేర్పు ఎలా రావాలో తప్పేముంది అలా నేర్పుతారు ఏ మహానుభావులు ఇది తెలుసుకోవాల్సిన అవసరం అందుకని నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగి నాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఇది అక్కడికి తెలిస్తే భగద్గీత సరిగ్గా అర్థం చేసుకుంటే మత మార్పిడిలోనే మహమ్మారి పోతుందండి ఎంత గొప్పగా చెప్తున్నాడు నువ్వేదో తెలివైన వాడిని అవతల వాడిని నీళ్ళు మార్గంలోకి తెచ్చుకోవాలని రుద్దకది మీద నెత్తుల మీద వృద్ధకు ఇది తెలుసుకో ఇంత అనంతమైన ప్రపంచంలో అనంతమైన కాలంలో ఇదే గొప్ప సిద్ధాంతం ఎవడు ప్రతిపాదన చేయగలడు ఆ సిద్ధాంతాన్ని అనుష్ఠించిన వాడు సిద్ధాంతాన్ని బ్రతికేవాడు చేయగలడు ఆ సిద్ధాంతంలో బ్రతికి ముక్తి పొందిన మహానుభావులు మనకు తార్కారంగా కనబడుతూ ఉంటే మనం ఆ స్థితికి వెళ్ళకపోయినా ఆ వాళ్ళు ఏ ధర్మం ద్వారా వెళ్ళవరో ధర్మంలో పుట్టే మన తృప్తితో ఇందులో బ్రతకాలండి ఇక్కడ అంతేగాని పరధర్మాలు వెళ్ళకూడదు ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం మొత్తానికి ఎందుకు చెప్పకూడదండి వాళ్ళు కర్మలంపటైనటువంటి వాళ్ళు ఆసక్తితో కర్మ చేస్తూ ఉంటే వాళ్ళకి ముక్తి కావాలి కదా వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అంటే ఎందుకు చెప్పకూడదు చెప్తున్నాడు చూడండి ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వసహ అహంకార విమూఢాత్మా కర్తహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణు వర్తంత ఇవ ఇ మజ్జతే ఈ రెండు శ్లోకములు ఒక అనుబంధం ప్రకృతే క్రియమాణాన్ని నిన్న కూడా చెప్పాం నువ్వు ఎంత చెప్పు వాడుకు ప్రకృతి వాడుకుంటుంది అవునా లేదా వాడు ఒక ప్రకృతి వాడు ప్రారంధం వాడుకుంటుంది అది వాడు అనుభవించాలి నువ్వాడు కూర్చుని పెట్టి ఒక్కసారి వేదాంతం జ్ఞానం చెప్పినా వాడి ప్రారంధ వాసనలు వాడు ఏమనుభవించాలి అని నిర్దేశిస్తూ ఉంటాయి అది నువ్వు తొలగించలో ప్రకృతి ఉంటుంది వాడికి అది గుణై కర్మ అని అంటే ప్రకృతి గుణముల ద్వారా ప్రతి వారిని ప్రేరేపిస్తుంది కనుక ఆ ప్రకృతి ద్వారా గుణముల ద్వారా అన్ని విధాలా కర్మను ఆచరిస్తూ ఉంటారు లోకంలో అందరూ కూడా ఇది తెలుసుకోండి ఇక్కడ ఇది బాగా గ్రహించవలసింది ఎన్ని అనుకున్నా వాడు తెచ్చుకున్న ప్రారంధం ఒకటి ఉంది ఇక్కడ పుట్టినప్పుడు ప్రారంభంతో పాటు వచ్చాడు ఈ ప్రారబ్ధ వాసనలు కదిలిస్తూ ఉంటాయి ఇక్కడ ఇది జాగ్రత్తగా వినకపోతే ఇది కూడా కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తుందండి ఎందుకంటే ఒక పెద్ద రిడిల్ని మనం సాల్వ్ చేయబోతున్నాము ఒక మహాసమస్య సైన్స్లో ఒక ప్రాబ్లం మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఆ సొల్యూషన్ తీసుకునేటప్పుడు ఎన్ని రకాల ఈక్వేషన్స్ వేసుకోవాలి అప్పుడుగా నాది అర్థం కాదు అలాగే ఇది కూడా చిన్న విషయం కాదు ఉప్పు కారం వేసి కూరలు చెప్పినంత కాదు ఎంత జాగ్రత్తగా తెలుసుకోవాలి చూడండి ఇక్కడ ఎందుకు చెప్పకూడదు అంటున్నాడంటే నువ్వు చెప్పినా ఎవడి ప్రారంధం వాడిది తెలుసుకోండి ఇక్కడ కానీ ఇవాళ నేను మైకపెట్టి ఆత్మ ఒక్కటే సత్యం అనాత్మలు అని చెప్పేమనుకోండి చాలా బాధ అందుకే మహామహా యతీశ్వరులకు కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి ఇవన్నీ విడిచిపెట్టి ఇవన్నీ నిష్ఫలములని నిస్సారములని తెలుసుకుని సారమైన బ్రహ్మచింతంలోనే తీసురుడు ఉంటాడు నిరంతర బ్రహ్మచింతంలో ఉండడమే కాదు బ్రహ్మము తానైపోతాడు కూడా కానీ ప్రార్థవసత్వం శరీరం ధరించున్నాడుగా అప్పుడు శరీరం ధరించున్నప్పుడు వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడో దానికి తగ్గ కర్మ చేస్తాడు లోకసంగ్రహార్థం సన్యాస అయ్యాడు అనుకోండి వాడు కనుక అలాగే ఉంటాడు ఎవడైనా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినా జ్ఞానమే బోధిస్తాడు ఏం చేస్తాడు అలా అంటే ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు ఈ సామాన్యులు ఏమడుగుతారో చూడండి ఒక ఆయన వెళ్ళటారు రమణ మహర్షి దగ్గరికి రమణులు ఎవరు సన్యాస్రమి కాదు అత్యాశ్రమి అంటే బ్రహ్మనిష్ఠుడు ఆయనకి ఏ ఆశ్రమం లేదు ఆశ్రమం లేదు కనుక ఆయనకి అలాగండి తరిస్తాడు అనడానికి లేదు కర్మలు దాటిపోయాడు ఆయన ఆ స్థితికి వెళ్ళిపోయాడు అవధూత అవధూత నాలుగు ఆశ్రమాల పైన ఆయన కూడా ఆశ్రమంలో ఉంటే ఆశ్రమంలో ఉన్నంతకాలం ఆశ్రమధర్మం విడియకుండా చేయాలి కానీ అత్యాశ్రమైన యతిగా ఉంటే మాత్రం యతిధర్మం పాటిస్తాడు అత్యాశ్రమే అవి అవి కూడా యతిధర్మంలో ఉన్న కారణంగా యతిధర్మం పాటిస్తూనే తాను అత్యాశ్రమ స్థితిలో ఉన్నవాడిని ఒక ఉదాహరణ చెప్పండి అంటే శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర శాస్త్రీ మహాస్వామివారు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామివారు ఎందుకంటే సదాత్మజ్ఞానృతం విషయేభ్య పరాన్ముఖం వాళ్ళ స్థితి ఎప్పుడు విషయభ్య పరాన్ముఖం అటువంటి వారు అయినా వాళ్ళు యతిధర్మం పాటించారు యతిధర్మం ఎంత కాదన్నా కొంతలోకంతో ఉంది కదా యతి ఆశ్రమేగా కానీ రమణులా అది కూడా దాటిపోయారు అలాంటి వాళ్ళు దొరకరు అసలు ఏదో మన పూర్వపుణ్యం కొద్దీ అనకు తోడు కూర్చున్నాడు కానీ కూర్చోడు అసలు సుఖుడు వంటి పుణ్యం కొద్దీ ఏడు రోజులు కూర్చున్నాడు సుఖ సుఖయోగేంద్రుడు మన పుణ్యం కొద్దీ కొద్ది కాలం రమణుల అక్కడ విసిలేరు అలాంటి రమణుల దగ్గరికి ఒక ఆయన నేను కొత్తగా కారు అని మంచి సూటు బూటూ వేసుకుని వెళ్ళేటండి ఇక్కడ కొత్తగా కారుకున్నట్టు ఎవరి దగ్గరికి ఎందుకు వెళుతున్నామో బుద్ధి లేదండి ఇక్కడ ఇంత భగవద్గీత విను కూడా మనం కోరుకునేది ఏంటంటే మా మనవడికి ఇంతకీ పెళ్లి కావట్లేదండి ఈవిడు బాధ పూర్వం ఏంటంటే తల్లి తన కొడుకు కోసం బాధపడ్డం వరకు ఉండేది ఇప్పుడు మా అమ్మలు అమ్మమ్మలు మనవడు కోసం ముని మనవడు కోసం ఏడుస్తున్నారు ఇంకా కర్మ ఇలాంటి కాలం వచ్చిందని మీకు బాగా తెలుసు అది ఏమిటో అంత లాగుతోంది లంపటం ఆయన దగ్గరికి వెళ్ళాడు రమణుల వారి దగ్గర అంచు కారు కొనుక్కుని సూటు బూటు వేసుకువెళ్ళాడు పైగా వీఏపీటా ఫస్ట్ విజిట్ ఫస్ట్ విజిట్ రమణుల వారు ఇవ్వలేదు పక్కన పరివారం ఇచ్చింది తెలుసుకోండి ఇక్కడ కనుక పూర్ణకుంభ స్వాగతం వెంకటేశ్వరుడు పెట్టాడు రాజకీయ నాయకులు తెలుసుకోండి ఆయన ఎవడికి పూర్ణకుంభం ఇవ్వడం అందుకే లోకంలో కీర్తించిన బిర్రవీయ ప్రతివాళ్ళు తెలుసుకోవాల్సింది ఇక్కడ వివే వేస్ట్ అలాంటి వాళ్ళని చూసి జ్ఞానం అలాంటి ఆయన దగ్గర వెళ్ళాడు విఏపి విజుట్టు నేను కొత్త కారు కొన్నానండి తెలిసాం ఎవరికి దొరకదు ఇలాంటి కాదు ఇప్పుడు దొరుకుతున్న వాటిలో వరల్డ్లో అల్ట్రా మోడర్న్ ఇది ఇది నేను విదేశాల నుంచి తెప్పించాను తెలుసా ఇందులో వాడికి ఏంటంటే ఎవరికి లేదు నాకుంది నన్ను మించిన సంపన్నులు లేడు తెచ్చుకుంటే ఎవడికి లాభం చెప్పండి దానికి ఇది కూడా ఒక సైకాలజీ అండి చాలామందికి ఇక్కడ ఏంటంటే నాకు ఇది ఉంది నాకు అది ఉంది చెప్తారు అవతల వాడితే చెప్తారు అవతల మురిసిపోతాడు అనుకుంటారు మురిసిపో తెచ్చుకోండి నీ మీద కక్ష కట్టుకుంటాడు నీకు నువ్వు ఆనందిస్తుంటావు ఇలాంటివన్నీ కూడా కొంతమంది ఎన్ని నగలు దిగేసుకుని వస్తారు చూపిస్తూ ఉంటారు అంతే చూస్తా బా ఏమి నగలో ఎవరితో ఆరాధిస్తారనుకోవద్దు వాళ్ళ కళ్ళల్లో నిప్పులు ఉంటాయి తెలుసుకో బయట పడవద్ది ఏమిటో ఈ భ్రాంతుడు మొత్తానికి నేను వెళ్ళాడు నాకు కారు ఒకటి వచ్చిందని కొత్తది మీరు ఒక్కసారి అందులో వచ్చి కూర్చుంటే ఎందుకు కూర్చోవాలి అసలు ఒక్కసారి ఆలోచించాలి ఆయన ఎలా ఉన్నాడు నేను ఎలా ఉన్నాను అని గోచిపాత్ర తృప్తిగా ఉన్నాడు నాకు ఇంత సూటు వేసుకున్నా తృప్తి లేదు అక్కడైనా ఆలోచించవచ్చు కదండి అందుకే ప్రశ్నించదరచుకుంటే యదు మహారాజు తన కడబడ్డ అడవిలో పిచ్చివాళ్ళ కనబడ్డ వాడి దగ్గర మఠం వేసుకుని అడిగాడు ఏవి ఉంటే సుఖాలుంటాయి అనుకున్నాను అవన్నీ నా దగ్గర ఉన్నాయి అవి ఒక్కటి కూడా లేవు నువ్వు సుఖంగా ఎలా ఉన్నావు ఎందుకంటే ఏవి ఉంటే సుఖాలు ఉంటాయనుకున్నావు అవన్నీ నా దగ్గర సుఖం లేదు అవి ఏవి నీ దగ్గర లేవు నువ్వు సుఖంగా ఉన్నావు ఎలా పల్చగలవు నీ కళ్ళల్లో అతృప్తి కనబడుతుంది నా కళ్ళలో ఎప్పుడు ఏదో భయం ఏదో డౌటు ఏదో వెనక్కి తరముకొస్తున్న ఫీలింగే అని అడిగాడండి ఆ అడగడం చేత కాలేదు అరే సూటు వేసుకున్న బూట్ వేసుకున్న ఒక్క కారు కొంటే ఆ తర్వాత మళ్ళీ వచ్చేయాడు అది మరొక కారు వస్తే ఈ కారు ఏం చేయాలని ఉన్నటువంటి వాడిని నా దృష్టిలో ఈ బ్రాండ్కి మించి అవడో కొనలేడు అనుకుంటే నాకంటే సంప్రదా ఐ బ్రాండ్ కొంటే ఇంకా నాకు ఇక్కడ నిద్రపట్టదు ఈ స్థితిలో ఉన్నవాడిని నేను ఇవేవీ లేకుండా గోచిపాత కట్టుకుని ఆయన అలాగే తృప్తిగా చూస్తున్నాడు ఆయన పోనీ ఆలోచించద్దు అదే అంత ఉంటుంది వాడికి టైట్ ఇచ్చాడు భగవంతుడి ఇక్కడ అహంకార విమూఢాత్మా వాడు అహంకారం చేత మూఢుడైపోయాడు వాడికి అర్థం కావట్లేదు వాడు ఏమన్నాడంటే రమణుల వారిని వచ్చి కూర్చోండి నా కారులో అన్నాడు ఎందుకు నాయన మీరు కూర్చుంటే నాకు కలిసి వస్తుంది ఈ వాహనంలో మీరు కూర్చుంటే కలిసి వస్తుంది ఇదో కూడా అంతేగాని భక్తి లేదు పాడు లేదు కలిసి రావడమే మన దైవభక్తి మన గురు భక్తి కూడా ఇట్లే ఉండును ఆయనకు తెలుసు వీడు అట్లాంటి వాడు ఇక్కడ అందుకే రెండు రోజులు దండం పెడితే మూడు రోజులు రాకపోతే దేవుణ్ణి వదిలేస్తాం అట్లాంటి వాళ్ళు వీడు భక్తులే ఇలాంటి వాడు ఈ మతంలో ఉన్న ఒకటే ఆ మతంలో ఉన్న ఒకటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు అప్పుడు అక్కడి నుంచి పోడు ఒకరినొకరు వంచుకుంటూ బతికేస్తూ ఉంటారు ఇది తెలుసుకోండి ఇక్కడ ఇవి నన్ను పోషించలేదు కదా అని కట్టుకున్న వాడిని వదిలేసిన వాళ్ళని ఏమంటారో తన ధర్మం నుంచి ఇంకో మతంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా అదే అంటారు ఇది తెలుసుకోండి ఇక్కడ మొత్తానికి వీడు ఏం చేశాడు అర్థం చేసుకోదు మహాత్ముల్ని అప్పుడు నవ్వుతో మాట్లాడినారు ఏమన్నావు కారండీ కారా వెహికల్ అండి ఓ ఈయనకు సింగ్లీష్ రాదేమో నా వాహనంలో అండి నీ వాహనంలో కూర్చోవాలా ఈ వాహనంలో కూర్చున్నా చాలా నట్టండి ఎంత గొప్పగా చెప్పాడు ఇక్కడ అంటే శరీరాన్ని తాననుక్కోకుండా శరీరం వాహికగా భావించాడు అంటే అందులో ఉంటూనే నిన్నెలా చూస్తున్నాడు తన దేహాన్ని అలాగే చూస్తున్నాడు ఇక్కడ అంటే ఇవన్నీ వాటి పనిలో చేస్తున్నాయి చూస్తున్నాను అంతే ఇక్కడ ఆకలి దప్పికలా ప్రాణధర్మాలు జననం మరణం పుట్టడం పెరగడమా శరీర ధర్మాలు సుఖము దుఃఖమా మనోధర్మాలు అయితే నువ్వు సుఖివా దుఃఖివా ఆకలి దప్పికలు కొన్నబడవా నీకే చెప్పానుగా అవి వీటి ధర్మాలు నా ధర్మం అది కాదు నా ధర్మం సచ్చిదానందం కనుక సత్యదానంద స్థితిలో ఉంటూ ఇంద్రియ ధర్మ మనోధర్మ ప్రాణ ధర్మాలని వాటి గుణములతో అవి ప్రవర్తిస్తున్నాయని సాక్షిగా ఎలా చూస్తున్నాడో అలాగ తన శరీరాన్ని చూసేవాడు ఇందులో మునగడు అలా కాకుండా ఇంద్రియ మనోధర్మ ప్రాణ ధర్మములు తనవిని ఎవడైతే గట్టిగా అనుకుంటాడో వాడు మాత్రం ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వసహ ప్రకృతి చేత సత్వరజస్తమో గుణముల చేత దానివల్ల ఏర్పడిన పంచభూతాది వికారములతో ఇంద్రియములు అంటే బాహ్యేంద్రియాలు మనస్సు ప్రాణం ఇవన్నీ కలిపి ఇంద్రియాలు ఇవన్నిట్లో తను కూర్చున్నాడు ఏవి తను కాడు ఈ విషయం అది దానికి తెలుసు అజ్ఞానిక తెలీదు ఇవన్నీ తాను అనుకుంటాడు వాణ్ణి అహంకార విమూఢాత్మ అనే శబ్దానికి అర్థం ఏంటంటే కార్యకరణాత్మ ప్రత్యయ అహంకారేన వివిధం నానావిధం మూఢ అహంకార విమూఢాత్మ అని నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ కార్యకరణాత్మ ప్రత్య ప్రత్యయ అహంకార కార్యము కరణము అని ఒకటి ఉన్నది అంటే మనం ఏ పని చేస్తున్నామో దానికి కరణాలు కావాలి అంతే కదా అవి కావాలి మనకి అటు పనిముట్లు పనిముట్లు ఏమిటి ఇంద్రియాలు ఇంద్రియాలు పనిముట్లు ఈ పనిముట్లతో కదా విషయాలు పట్టుకుంటున్నాం పైగా ఇంద్రియాలతోన్న దేహాన్ని మనస్సు పనిముట్టుతో అనుభవిస్తున్నాయి అని పనిముట్లే పనిముట్లు నువ్వా ఒకడు సుత్తితో ఇలా కొడుతున్నట్టు పగలంతా ఆ రోజంతా డ్యూటీ వే సుత్తితో కొట్టి కొట్టి కొట్టి అది పడుకున్నప్పుడు కూడా అలా అంటున్నట్టు వాడికి అంటే ఒక సుత్తితో ఒక రోజు సాంగత్యం ఏర్పడితేనే అలవాటు వదలలేకపోతున్నాడు తాను కానీ సుత్తి తాను పట్టుకుని సుత్తితో అంత మమేకం తాను కాని శరీరాన్ని తాను పట్టుకుని దానితో అలాగే మమేకం అవుతున్నాడు తెలుసుకోండి ఇక్కడ పరికరాలు పరికరాలతో మమేకం ఏంట్యా అని చెప్తే మాత్రం అర్థమవుతుందా ఏంటి అలా చెప్తున్నాడు అనిపిస్తుంది కదా అలా అనిపించేవాడిని అహంకార విమూఢాత్మ ఎందుకంటే వాడు కార్యకరణాత్మ ప్రత్యయయ అహంకార అంటే దేహేంద్రియ సముదాయాన్ని కార్యకరణములు అంటారు ఈ కార్యకరణములైన దేహేంద్రియాలను నేను అనే భావం వాడు బలపరచుకుని బలిసిపోయింది అంటే పెంకులాగా అజ్ఞానం ముదిరిపోయిందండి ఇక్కడ అంటే శరీరము ఇంద్రియాలు మనసు ప్రాణము ఇవన్నీ నేను నేను నేను నేను అనుకోవడం వల్ల వీటితో అనుభవించేవన్నీ నేను అనుభవించే అని అనుకుంటూ ఉంటాడు వాడు అటువంటి వాడు ప్రకృతే క్రియమాణాన్ని ఇప్పుడు అర్థమైంది కదా ప్రకృతే అంటే దేహేంద్రియాదులన్నిటి చేత చేయబడుతున్నటువంటి కర్మలు ఇవన్నీ కూడా అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అహంకార విమూఢాత్ముడు అంటే దేహేంద్రియములు తాననే భావం బలిసినటువంటి వాడు నేనే కర్తననుకుంటాడు దేహేంద్రిములు నేనైనా అలవాటు మనకు భరిసిపోయిందండి అందుకే గురువులు వచ్చి అది వదిలిపెట్టు దేహాత్మభ్రాంతి వదిలిపెట్టు అంటే వినడం లేదు మన ఇక్కడ ఆ దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అయితే ఈ ప్రయత్నం చేయగా చేయగా ఎప్పటికైనా వస్తుంది నిరాశ పడక్కర్లేదు ఎందుకంటే ప్రారంభించి పరిగెత్తంటాడు ఎందుకు పరిగెత్తంటున్నాడు పరిగెత్తలేదు కనుక కనుక పరిగెత్తు అని అంటున్నాడంటే నువ్వు పరిగెత్తలేదు కనుక పరిగెత్తమంటున్నాడు అందుకే నీకు దేహాత్మభ్రాంతి ఇంకా వదలలేదు కనుక దాన్ని వదులుకుని జ్ఞానం కోసం ప్రయత్నించమని గురువు చెప్తున్నాడు అందుకని నీదేంటి నేను పరిగెత్తమంటాడేంటి అని కూర్చుంటే లాభం లేదు కదా అలాగే దేహాత్మభ్రాంతి వదులుకోవాలి అది వదులుకోనంత వరకు ప్రయోజనం లేదు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎన్ని కర్మలు చేయు నిష్కామ కర్మయోగం అవలంబించు కానీ ముందుగా వివేకం జ్ఞానం కలిగి చేసుకోవన్నీ అంటే అనుభవ జ్ఞానం కాకపోయినా జ్ఞానం అంటే అవగాహన జ్ఞానమైనా ఉండాలండి ఇక్కడ తెలుసుకోవాలి ఆత్మానాత్మ వివేకం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సత్కర్మలాచరించు ఆ తెలుసుకుంటూ కర్మలాచరిస్తున్న కొద్దీ దీనికి వైరాగ్యం పెరుగుతుంది వైరాగ్యం పెరుగుతున్న కొద్దీ అనాసక్తి పెరుగుతుంది అందుకే ఎప్పటికప్పుడు జ్ఞాన విచారణ సత్కర్మాచరణ చేసేవాడు ఈశ్వరార్ధబుతో చేసేవాడికి అవసరం ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకు అవసరం అందుకే అహంకార వి మూఢాత్మాకర్తాహంతి మన్యతే ఇలా వేరు చేసి చూడడం ఎంత కష్టమో అది అలవాటు అయిపోయింది కదా అందుకే కృష్ణుడు ఒక్కసారి చెప్తే అయిపోతుందా అర్జునుడికి చెప్తే అవచ్చు కానీ ఇతరులు కావదు తత్వవిత్తు మహాబోహో గుణకర్మ విభాగ యోహో గుణ గుణేశు వర్తంత ఇతి మత్వాన సజ్జతే ఎంత గొప్ప మాట ఇక్కడ తత్వవిత్తు తత్వవేత్త అయినటువంటి వాడు గుణకర్మ విభాగాల గురించి తెలిసిన గుణములు గుణ గుణా వర్తంతే అంటే గుణములన్నీ గుణాలలోనే ప్రవర్తిల్లుతున్నాయని తెలుసుకున్నవాడై నజ్జతే వాడు అందులో మునిగిపోడు ఇది ఇందాక నేను చెప్పింది ఏవైతే బోధించేమో అక్కడ శాస్త్ర పరిభాష ఇచ్చాడు మరొక్కసారి తెలుసుకునే పనిచేద్దాం గుణ కర్మ విభాగ యోగో గుణ విభాగం కర్మ విభాగం వీటి తత్వము తెలిసిన జ్ఞానయోగి తత్వం అంటే యథార్థ స్వరూపము గుణములేమిటి కర్మలేమిటి ఇవి తెలియాలి ఇప్పుడు శరీరం గుణాలతో కర్మలతో వచ్చేసింది హఠాత్తుగా దీన్ని ఎక్కడ మార్చగలం అవునా లేదా ఒక ఆయన పాప పద్దెనిమిదేళ్ళు వచ్చిన కొన్న కొంత అడుగుల వరకే వచ్చాడు నాలుగు అడుగులు నాలుగున్న అడుగులో ఉన్నాడు ఒక ఆరు అడుగులు వాడిని చూశాడు నేను ఆరు అడుగులు వాడిని అయిపోవాలంటే ఎక్కడవుతో నువ్వు తెచ్చుకున్నది అది ఒక సర్ నేజ్ వచ్చిన తర్వాత మరి ఎదుగుదల లేదు భగవంతుడు అక్కడివరకే నీ కర్మ అంతవరకే కానీ వాడిని ఆదర్శంగా తీసుకుని నువ్వు పెద్ద పెద్ద హైహీల్స్ వేసుకుని పెద్దవాడిని చెప్పుకోవాలంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి తప్ప నువ్వు పెద్దవాడుకో తెలిసింది కదా ఇక్కడ అంటే అది అలా వచ్చేసింది అంతే అలాగే ఈ దేహం కూడా గుణకర్మలతో వచ్చింది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట ఇది జాగ్రత్తగా ఒకవేళ వింటే ఒక భయంకరమైన ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న రాలేదంటే జాగ్రత్తగా విన్నారలేదు డౌట్ వస్తుంది అది కొంచెం శ్రద్ధగా వినే ప్రయత్నించేద్దాం తత్వవిత్తు మహాబోహో గుణకర్మ విభాగ గుణకర్మ విభాగం అంటే త్రిగుణాత్మకమైన మాయ యొక్క కార్యారూపములు త్రిగుణాత్మకమైన మాయ వల్ల కార్యములుగా వచ్చేవి పంచమహాభూతాలు మనస్సు బుద్ధి నేననే భావం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శబ్దాది విషయాలు ఇవన్నీ కలిసే గుణముల నుంచి జనితమైనటువంటివి వీటితోనే మనం ఉన్నాం వీటితో ఉన్నాం కనుక ఇది నేను అనుకుంటున్నాం వీటికి ఏం జరిగినా నాకు అది అనుకుంటున్నాం ఇవి ఎక్కడున్నాయి మన శరీరంలో మన శరీరంలో ఉన్నాయి మన శరీరం ఇవి ఉన్నాయి ఈ గుణకర్మ విభాగాలు తెలుసుకుంటే ఈ గుణకర్మ విభాగాలకి చెందనిది ఆత్మ అటువంటి అప్పుడు నేనెవరిని జ్ఞానపరంగా చెప్పండి విన్నదాన్ని ప్రక్రి నేను ఆత్మన నీ గుణకర్మ విభాగాలకు చెందినదాన్న ఆత్మనేప్పుడు నీ గుణకర్మ విభాగాలు నీకు చెందవు కదా నువ్వు అవి చెందుతాయి అనుకోవడం వల్ల దుఃఖంలో అవి నీకు చెందవు చెందనటువంటి శాశ్వతమైన ఆత్మ నేను అనుకున్నప్పుడు దుఃఖంలో పడవు దీనికి ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే ఒక దీపం వెలిగించాక దాని వెలుగు గది నిండా చిన్న ఉదాహరణ ఏకగ్రంగా వినండి ఇక్కడ గది నిండా వెలుగు దే మీద పడుతుందో ఒక్కొక్కటి చెప్పండి ది వెలుగు దేని మీద పడుతుంది చెప్పటం అన్నిటి మీద గది అంతా అని సరిగానే మీకు ఇంకా నేను టైం ఇస్తే గదిలో ప్రతి వస్తువు చెప్తారు కదా గోడ మీద పడుతుంది అద్దం మీద పడుతుంది వస్తువు కిటికీ మీద పడుతుంది లేదా టేబుల్ మీద పడుతుంది పుస్తకం మీద పడుతుంది ఎన్ని చెప్పచ్చో కదా ఎన్ని కలిపి గది ఇప్పుడు దీపం నుంచి వచ్చే కాంతి గదులు అన్నిటి మీద పడింది కనుక ఆ కాంతి గదికి సంబంధించిందా దీపానికి సంబంధించిందా కదా మీరే చెప్తున్నారు కదా దీపానికి సంబంధించిందని తెలిసినంత మాత్రాన గదిలో పడ్డం మానేసిందా మానలేదు దీపంతోనే అనుబంధం ఉంది ఉంది గదిలో పడుతుంది అర్థమైంది కదా అందులో పుస్తకం మీద వెలుగు గోడ మీద వెలుగుని రెండు వెలుగులు ఉన్నాయా అప్పుడు తెలుస్తుంది కదా కానీ నేననే ఒక అనొక వెలుగు ఆత్మనే దీపాన్ని ఆశ్రయించుకుంది శరీరం అనే గదిలో ఉంది మీరు రాసుకోండి మీకు తెలిసిపోతుంది వేసుకోండి చార్ట్ నేను అనే వెలుగు ఆత్మ నాశరహితమైన పరమాత్మతో కలిసి ఉంది శరీరం అనే గదిలో ఉంది శరీరం అనే గదిలో ఉన్నవన్నీ గుణ గుణ గుణకర్మ విభాగాలతో ఉన్నాయి ఇక్కడ అంటే శరీరం అనగానే స్థూల శరీర సూక్ష్మ శరీర కారణ శరీరన్నీ కలిపి శరీరం అందులో మనస్సు బుద్ధి ప్రాణం ఇంద్రియాలు దేహం అన్నీ కలిపి గది ఇందులో చైతన్యం నేను నేను నేను తిరుగుతుంది ఇక్కడ ఈ నేను నేను తిరుగుతున్నప్పుడు ఆ కాంతి వచ్చి నేను గోడని నేను పుస్తకాన్ని అను అనుకుందనుకుందాం అజ్ఞానంతో అనుకున్నప్పుడు పుస్తకం తీసిగానే కాంతి అయ్యో నన్ను తీసేశారు అని ఏడవకూడదు కదా పుస్తకం తీశారు తన దిగలేదు తను అలాగే ఉంది అటువంటి ఒక కాంతి భయపడింది అనుకుందాం గోడ నేను పుస్తకం నేను భయపడింది అనుకుందాం ఊహ అయితే అది తెలివిగా తెలుసుకుంది నేను జ్యోతికి సంబంధించిన దాన్ని కానీ వీటిలో వేటికి సంబంధించిన దాన్ని కాను అని తెలుసుకుంది అనుకుందాం తెలుసుకుంది అనుకున్నాక అది అంత నిశ్చింతగా ఉంటుందండి దాని గాడను పగలగొట్టా దానికి ఏం పర్వాలేదు పుస్తకం తీసి పారేసినా పర్వాలేదు ఎందుకు నన్ను తీయట్లేదుగా మరి ఇందులో పుస్తకం చదువుకుంటున్నాడు వాడు మురిసిపోతున్నాడు నాకు మురిపెంత పుస్తకం చదవడం లేదు చూపించడం వరకే ఉంది ఇక్కడ అలాగా అని అనుకుంటూ ఉంటుంది చైతన్యం ఎంత నిశ్చితగా ఎందుకుందండి అది తాను నశించను ఆరిపోను నేను దీపానికి సంబంధించింది హాయి ఉంది ఇక్కడ గోడకు సంబంధించిందంటే అడుగు అడుగునా బాధపడాలి అవునా లేదా మరి గోడకు సంబంధించింది ఎందుకు కాదు దీపంతోనూ అంటుకుంది గోడతోనూ అంటుకుంది కదా అవునా గోడతో అంటుకోలేదు అంటుకున్నా అని ఈ ఒక్క ఉదాహరణ బాగా అర్థం చేసుకుంటే వేదాంతం అంతా అర్థమవుతుంది గోడతో అంటుకున్నానని భ్రాంతి చెందింది కానీ మామూలుగా చూసిన గోడను అంటుకున్నట్టు కనబడుతుంది నీకు అజ్ఞానం చూసేవాడు అజ్ఞానం దాని అజ్ఞానం కానీ నిజంగా అంటుకున్నది ఎవరితో దీపంతో కనుక దీపమును ఆశ్రయించి ఉంది ఏది కాంతి అర్థమైంది కదా మనం కూడా ఎవరిని ఆశ్రయించున్నాం పరమాత్మను ఆశ్రయించున్నాం ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇప్పుడు కాంతి దీపాన్ని ఆశ్రయించుకున్నానని తెలిసిన కాంతి ఒకటి దీపాన్ని అని తెలివి లేక గోడను ఆశ్రయించాను పుస్తకాలను ఆశ్రయించాను కాంతి ఒకటి రెండున్నా అనుకుందాం ఇందులో ఈ రెండూ దానికి ఎక్కువ ఉంటుంది అవునా లేదా మొదటిదానికి ఉండదు ఎందువల్ల ఉండదు ఈ వీటి మీద నేను పడుతున్నాను కానీ వికారాలు నాకు అంటవు అని తెలుసుకుంటుంది అంతేగా నక నల్ల రంగు గోడ మీద నల్లగా ఉన్నానేమిటి నేను కాంతి అనుకోదు అనుకుంటే గోడ అనుకోవాలి అవునా లేదా దాని నల్ల రంగు పూసినా తెల్ల రంగు పూసినా ఆ అలాగే ఉంది ఎందుకంటే దాని నల్ల రంగు అంటుంది తెల్ల రంగు అంటది ఇక్కడ మనం గమనించాల్సింది ఈ కాంతి లేకపోతే నలుపు తెలియదు తెలుపు తెలియదు పుస్తకము తెలియదు కానీ కాంతి లేకపోతే ఏ వ్యవహారం లేదు కానీ కాంతికి ఏ వ్యవహారమూ లేదు జాగ్రత్తగా విన్నారు కదా చిన్నమాటే దానికి ఏ వ్యవహారం లేదు కానీ అదేమనుకుంటుంది నా వల్ల వ్యవహారం నడుస్తుంది కానీ ఇది అంతా నాదే అనుకుంటుంది ఆ పిచ్చి కాంతి మంచి కాంతి ఉందే నేను జ్యోతికి సంబంధించిన దాని కనుక నాకు పుస్తకం తీసిన పర్వాలేదు తలుపు వేసిన పర్వాలేదు రంగు మూసేసిన పర్వాలేదు తీసిన పర్వాలేదు అలా ఉందండి ఇక్కడ అలా ఉన్న కాంతి జ్ఞాని జ్ఞాని తన నేను భావం తన శరీరానికి తన ప్రాణానికి తన బుద్ధికి కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటి బ్రహ్మమునందు ఉంటుంది ఇక్కడ కనుక బ్రహ్మాస్మని స్థితిలో ఉంటాడు వాడు అటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఈ గోడలో ఏది ఎటు తీసినా దేనికి ఏం జరిగినా సాక్షిగా చూస్తూ ఉంటాడు వాడి వల్లే పని చేస్తుంది అనుకుంటాడు కానీ వాడి వల్ల పని చేస్తుంది అవేవి అంటట్లేదు అలా ఉంటాడు ఇక్కడ కానీ మొదటి శ్లోకం ఇందాక చెప్పిన పిచ్చి సంబంధించిన శ్లోకం రెండవ శ్లోకం తెలువైన కాంతికి సంబంధించింది అందుకే ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వసహ అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే అంటే నిజానికి జ్యోతికి చెందినదైన కాంతి గోడల మీద ప్రతిఫలించి అదే తాను అనుకోవడం చేత అదే దేహముతో తాదాత్మ్యం అంటే అది అర్థం అండి గోడతో తాదాత్ చెందిన కాంతి గోడకు గాని గదికి కానీ ఏదైనా అయితే తనకైపోతుందని దుఃఖపడుతుంటుంది కానీ నేను జ్యోతికి చెందినటువంటి కాంతి మాత్రము తత్వ విత్తు గుణకర్మ విభాగయోహో దానికి తెలుస్తుంది నలుపు తెలుపు గోడ లక్షణం బలుపు పొడుగు వెడలుపు ఇది స్టూల్ లక్షణము టేబుల్ లక్షణం నాకు రెండూ లేవు అనుకుంటుంది ఇక్కడ అలాగా గుణములు గుణములతో వచ్చే పంచభూతములు ఇంద్రియాలు వాటి లక్షణాలవి నాకు అవేవీ లేవు అని తెలుసుకుని ఉంటాడు తెలుసుకున్నంత మాత్రాన ఇవి పోతాయా పోవు ఇందాక చెప్పినట్టు నేను కాంతిని జ్యోతికి సంబంధించిందని తెలిసాక గది పోలేదు అన్నీ అక్కడే ఉన్నాయి కానీ దీని అజ్ఞానం పోయింది అదేవిధంగా ఈ శరీరాల్లో ఉన్నటువంటి జ్ఞానికి ఇంద్రియాలతో తాదాత్యం ఉండదు గనక వాడికి తెలిసింది అకర్తను అని తెలిసి వేటికి అంటుకోకుండా ఉంటాడు అది లేకుండా ఇంద్రియాదులతో తాదాత్యం చెందినవాడు నేను కర్తని అనుకుంటూ ఉంటాడు వాడిని అహంకార విమూఢాత్మ అంటారు అహంకార విమూఢాత్మ అంటే తాను కాని దానిని తాను అనుకుని ఆ భావంలో నిలబడిపోయిన వాడు అహంకార విమూఢాత్మడు తానేదో అసలు తెలుసుకుని తనకు అసలైన అధిష్ఠానమైన దాని స్థిరపడినవాడు జ్ఞాని ఇది తెలుసుకోవాల్సిందే అందుకే జ్ఞాని మునుగడు అజ్ఞాని మునుగుతాడంటే స్పష్టంగా అర్థమైపోయింది కదా ఎంత స్పష్టంగా అర్థమై ఉంటుందంటే బహుశా మన అయిపోయేమో అన్నంతగా అర్థమైపోయి ఉంటుంది మంచిదే మొత్తానికి ప్రకృతేర్ గుణసమ్మూఢ అసజ్జంతే గుణకర్మసు కానీ కొంతమంది ప్రకృతి వాళ్ళని వాళ్ళ కర్మల్లో ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ ప్రేరేపించడం వల్ల వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ గుణకర్మల్లో తిరుగుతూనే ఉంటారు అంత తొందరగా తాదాత్యం పోదు ఎందుకంటే ఇవాళ నువ్వు ఉపన్యాసం మొదలుపెట్టి రెండు రోజులైంది వాడు వినడం మొదలుపెట్టి రెండు రోజులైంది కానీ వాడు దేహాదుడితో తారాతమ్యం కొన్ని వేల జన్మల నుంచి ఉండేది ఎలా వదిలిపోతుందయ్యా అన్నాడు ఇక్కడ అవునా లేదా అండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పైగా దీర్ఘకాలిక వ్యాధులు తెచ్చుకున్న వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ డాక్టరు చక్కగా చికిత్స ప్రారంభిస్తాడు మూడు రోజులు అవగానే ఇంకా తగ్గలేదండి అరే నీ జబ్బు ముప్పై ఏళ్ళ నుంచి వచ్చింది మూడు రోజులు ఎలా తగ్గుతుందయ్యాక వారమైన టైం వంటాడే లేదా ఎందుకంటే ఇన్నాళ్ళు ఆ పేరుకుపోయిన జబ్బు కూర్చున్నటువంటి మాలిన్యం వదిలించడానికి ఆ వైద్యుడికి ఎంత పడుతుంది అవేమి వదిలించకపోతే మహాకష్టం అందుకే అంత తేలిగ్గా వదలదిది వదలదు గనక వాళ్ళకి నువ్వు చెప్పినా వాళ్ళు చెప్పితే నిద్రైనా పోతారు అది అయిపోయిన వెంటనే వాళ్ళ కర్మల్లో వాళ్ళు పడిపోతారు అందుకే వాళ్ళకి చెప్పకు నువ్వు ఎంత గొప్పగా చెప్పాడండి అందుకే ఒక ఆయన నేను ప్రవచనాలు ప్రారంభించిన కొత్తలకు శైషని ఇచ్చాడు మీరు వాళ్ళు ఉన్నది what's making mealtime more exciting whiskas tasty mix a uniquely yummy medley of real fish chicken and veggies and gravy try new whiskas tasty mix now ajanevate dheenamavitrayavat shri mahasaraswatyai namaha shri gurubhyo namaha hari om శృంగారూపేణ మచ్చిత్తం పంకే ఘతమభోయా తర్వాత ఏం చేస్తున్నావు ఇది తెలుసుకోలేదు మడిబట్ట కట్టి మడిబట్ట విప్పి చిలక్కువ పెట్టి సేక మొత్తం వదిలిసాడు భగవంతుని అదా అండి ఇరవై రెండు గంటలు భగవంతుడితోనే ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి రెండు గంటలు పూజ తెలుసుకోండి స్పృహ స్పృహ స్పృహ స్పృహ ఈశ్వర స్పృహ మరకొట్లేదు ఇక్కడ ఏది చేసినా ఎలా చేయాలి అహంకర్త ఈశ్వరాయ భృత్యవత్కరోమి పని చేస్తున్నంతసేపు నేను చేస్తున్నాను భావం ఉంటే ఈశ్వరుడు నియమించిన పనిని బుద్ధుడిలా చేస్తున్నాను ఈశ్వరుడు నియమించాడు ఈ పని దేని ద్వారా శాస్త్రం ద్వారా ఇది చెయ్యాలి ఇది చేయకూడదని చెప్తుంది శాస్త్రం శాస్త్రం ఏది ఈశ్వరుడి స్వరూపం ఆయనే చెప్పాడు కదా బ్రహ్మ కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షర సముద్భవం కనుక నా ఆజ్ఞారూపమైన శాస్త్రము చెప్పిన కర్మను చేస్తున్నప్పుడు నా స్వామి చెప్పిన పని నేను చేస్తున్నాను అంతే ఇంకేమీ లేదు అంటే ఈశ్వర ఆజ్ఞయే కర్తృత్వ కర్మ నువ్వు చేస్తున్న పని ఈశ్వర శాసనం ఈశ్వర శాసనం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నావు భృత్యుడు ఈశ్వరుల కోసం చేసినప్పుడు చేస్తున్నాను ఇక్కడ అని ఈశ్వరాయ భృత్యవత్కరోమి ఈ త్యనయా బుద్ధ్యా అధ్యాత్మ చేత సా భగవత్పాద వారు ఏ కర్మ చేసినా ఈశ్వరుడున్నాడు బుద్ధిను ఆయనకి ఎందుకు పెట్టి ఆయన కర్పిస్తున్న బుద్ధిని తెచ్చుకో మయ సర్వాన్ని కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస ఇది ఎప్పుడు ఇది పెట్టేసేవో నిరాశీహి ఇంకా లోకంలో ఈ ఆశ నెరవేరుతుందో ఆశ నెరవేరుదా అని వదిలి అంటే ఆశ లేకుండా నిర్మమ మమ అనే భావన లేకుండా యుద్ధం చేయి అప్పుడు నీకు విగత జ్వర జ్వరం రాదన్నాడు అంటే అండర్ టూ జ్వరం అంటే ఇక్కడ మానసిక తాపం తాపం ఈ తాపాలు ఎన్ని రకాలు ఈ బుద్ధి కలిగిన వాడు యుద్ధస్వ ఇప్పుడు యుద్ధం చేయని ఇక్కడ యుద్ధస్వ అంటే మనల్ని అందని యుద్ధం చేయమని పొలో కృష్ణుడు చెప్పాడు కాదు యుద్ధం చేయవలసిన యుద్ధం చేస్తాడు వ్యవసాయం చేయాల్సిన వాడు చేస్తాడు వైద్యం చేయాల్సిన వైద్యం చేస్తాడు ఐటీ పని చేయాల్సిన వాడు పని చేస్తాడు ఎవడైనా యుద్ధస్వ వేళు నీ యుద్ధం నువ్వు చేసుకో ప్రపంచాల ప్రతిపని యుద్ధమే అనుకున్న లక్ష్యం సాధించే వరకు పడే ఘర్షణ యుద్ధమే కర్మే యుద్ధం చేసుకో కర్మ ఇలా చేసేవనుకో తాపం లేకుండా చేసుకుంటాను నీ కర్మని కనుక ఎవడిని కర్మవానీయమని లేదు నువ్వు చేసే కర్మలన్నీ నాకు అర్పించుతూ సత్యవస్తు ఇదే అని తెలుసుకుని నేను చెప్పిన ఆజ్ఞగా భృత్యవచ్చేసినట్లయితే దానిందు ఆశని మమని విడిచిపెట్టి బాధ్యతగా ఎందుకంటే యజమాను పని చెప్తే అది పరిపూర్ణంగా చెయ్యాలి అనేది ఒక బాధ్యత అంతే అంతేగాన పనితో మనకి ఆశ ఉండొచ్చి సాధారణ యజమాని దగ్గర పని చేసేటప్పుడు యజమాని పని పర్ఫెక్ట్గా చేస్తామే తప్ప దాని ఎందు ఆసక్తి కలిగి ఉండవు అవునా లేదా ఎందుకంటే యజమాని చెప్పడి కనుక చేశారు బ్యాంకులో క్యాషేర్ ఏం చేస్తాడండి డబ్బులు చాలా జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటాడు వాడు లెక్క కోట్లు కోట్లు పెడుతుంటే వాడు కోట్ అనకూడదు వాడి దగ్గర కోట్లు ఉన్నాయి కానీ అదే సమయంలో వాడి మనస్సులో భావం ఉంది ఇందులో ఒక్కటి నాది కాదని ఒక్కటి నాది కాదని భావం ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉంటాడా అందుకే ఉదాహరణ తీసుకున్నా ఎంతో జాగ్రత్తగా ఉంటాడు లెక్క తేడా రాకూడదు లెక్క తేడా వస్తే సాయంత్రం ఇంటికి క్షేమంగా వెళ్ళలేడు కనుక అటెంటివ్గా చేస్తున్నాడు ఎలర్ట్గా చేస్తున్నాడు పెర్ఫెక్ట్గా చేస్తున్నాడు అవునా లేదా చేస్తూ అది కాదు ఒక్క పైసాను అది కాదు అనుకుంటున్నాడు తాను ఎవడి చేత నియమింపబడ్డాడో వాడు చెప్పినట్లు నేను చేస్తున్నానని కానీ మనందరినీ నియమించిన ఈశ్వరుడు ఒకడున్నాడు అని తెలుసుకుని చిత్తమాయనందర్పించి అతడు ఎలాగైతే ధనాదులు ఎందు అక్కడ ఆసక్తి లేకుండా ఉన్నాడు అదేవిధంగా కర్మని ఆశ లేకుండా మమ అనే భావన లేకుండా చేస్తే పాపం లేకుండా పనిచేసుకోగలవు అని ఈ శ్లోకం ఎంత రమణీయము టేక్ అని చెప్పుకోవడానికి ఇవాళ ఈ శ్లోకం అంత పెర్ఫెక్ట్గా ఉంది ఈ శ్లోకం అంటే ఇష్టపడే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఈ శ్లోకం అంటే ఎక్కువ ఇష్టంట ఆయన చెప్పేడు ఏంటంటే ఫలాసక్తిని విడిచితే కర్మయోగం అర్పణ బుద్ధితో చేస్తే భక్తి కనుక భక్తి కర్మలోకి ఇలా వచ్చింది భక్తి యోగం జ్ఞానంలో కూడా వెళుతుంది ఇప్పుడు భక్తి యోగం కొత్త కూడా తెచ్చుకొచ్చాం ఇంతవరకు రెండే రెండే రెండు చెప్తుంటే ఇప్పుడు మరొకటి వచ్చిందండి ఏం కన్ఫ్యూజ్గా అక్కర్లేదు కానీ మొత్తానికి ఈ శ్లోకం ఇష్టపడ్డ ఒక మహానుభావుడు అని పేరు స్వామి వివేకానంద ఆయనకి ఈ శ్లోకం చాలా ఇష్టం మయి సర్వాణి కర్మాణ సన్యస్య అధ్యాత్మచేతస కనుక ఎప్పుడు నీ బుద్ధి ఏ బుద్ధి అయి ఉండాలి అధ్యాత్మ బుద్ధి అయి ఉండాలి ఇది తెలుసుకోవాలి ఆధ్యాత్మికవాదం అండి అంటారు ఎవడైనా మంచిదండి ఆధ్యాత్మికవాదం తెలివి ఏంటో ఆయన కళ్ళు తెరిచి నడుస్తుంటాడండి ఆనాడు ఎలా ఉంటుందో వాడు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు అంటే అలాగే ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ కళ్ళు తెరిచి నడిచేవాడు నడక ఎంత సుట్టుగా ఉంటుందో అధ్యాత్మచేతస్సు ఉన్నవాడు అంత నడుస్తాడు ఏం బాధలేదు ఎంత హాయిగా అంటే కృష్ణుడున్నాడన్న ధైర్యంతో ఆగాసునుల్లో ఒక భక్తులు ఎలా వెళ్ళారు అంత ధైర్యంగా ఉంటాడు వాడు అధ్యాత్మచేత వాడు అలా వెళ్తాడు నిరాశి నిర్మమోభూత్వ ఈ ఆశ్రీయమంటాడేంటండి ఈయన వదులుకపోతే అది పట్టి పీడిస్తుంది తెలుసుకో ఇక్కడ ఎందుకంటే నువ్వు చేసిన దానికి బలం ఇచ్చేవాడు ఆయన అదేమైపోతుందో అని అజ్ఞానం మాత్రమే నీ తెలుసుకో ఇక్కడ ఎలా పోయిస్తాడు ఆయన ఇందాక నెత్తి మీద పెట్టి పెట్టుకున్నవాడు టైప్ అయిపోయింది పాపం ఒక ఆయన ఒకసారి ఎందరికో దానం చేద్దామని అనుకున్నాడు మంచి బుద్ధి పుట్టింది దానం చేద్దామని ప్రకటించగానే బోల్డ్ క్యూ వచ్చేసిందిట అని భయం పట్టుకుంది చెయ్యాలని అనుకోవాలి కానీ పుచ్చుకున్న వాళ్ళందరూ అంత గొప్పవాళ్ళేం గారు కొందరు పుచ్చుకుని మళ్ళీ క్యూలో రావచ్చు ఇదో ప్రమాదం అందుకేంటంటే తన భృచ్చుల్ని గట్టిగా ఏర్పాటు చేసి ఎంట్రీ గేట్ ఒకటి ఎగ్జిట్ గేట్ ఒకటి పెట్టాడు ఎంట్రీ నుంచి వచ్చి ఎగ్జిట్లో నుంచి మళ్ళీ ఎంట్రీలోకి రానివ్వకుండా అక్కడ పెట్టాడు ఏమి పకడ్బందీ ఏర్పాటు చేసి మొత్తం ఇస్తున్నాడు అందరూ పుచ్చుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిన మళ్ళీ వెనక్కి రాకుండా ఒక ఆయనకు మాత్రం ఇంకా తీరక ఎలా రావాలని ఆలోచిస్తున్నాడు ఇటు అటు చూసి అటునుంచి వెనక నుంచి గోడ నుంచి అక్కడ దూకి దూరిపోదామని ఆ దూకేటప్పటికల్లా అక్కడ తోటగనక కంపలన్నీ పడినాయి దాని మీద పడ్డాడు కప్పుల మీద పడగానే కుయ్యోమర్ రో అని పెట్టాడు అక్కడ అందరూ తీసుకొచ్చారు వాళ్ళంతా చీరుకుపోయి అలా అక్కడ ఉన్నది వాడిని తీసుకొచ్చి ఇది మనం ముందు పెట్టారు ఇదిగో ఈయన ఇలా చూడండి ఆశపోతే ఇలా వచ్చాడు అని ఎన్నైనా చూశాడు చూస్తే పండితు వేషంలో ఉన్నాడు ఆయన ఇక్కడ పండితుడైతే దరిద్రం బాధ దాన్ని ఏం చేస్తాం ఏంటండి మీరు కూడా అంటే ఏం లేదన్నా ముగ్గురు భార్యలు ఉన్నారని నాకని చెప్పాడు ఇక్కడ అద్భుతమైన కవిత్వం చెప్పాడు క్షుత్రిడాశా త్రయత్రయో భార్యా క్షుత్ త్రిట్ ఆశ ఆకలి దప్పిక ఆశ అని ముగ్గురు భార్యలు ఉన్నాను నాకు అందులో మూడవ భార్యకి నేనంటే చాలా ఇష్టం ఆశకి దాన్ని మెప్పించడానికి చేసిన శృంగార చష్టిది అన్నట్టండి ఇక్కడ గొప్పగా కంపలో పడితే పడ్డావని కవిత్వం బాగా చెప్పేవని మరికొద్ది ఇచ్చేట తెలుసుకోండి ఇక్కడ కానీ ఆశ అనేది అంత భయంకరమైనదయ్యా అని వివరిస్తున్నారు ఇక్కడ నిరాశీహి నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర ఇంత గొప్పగా చెప్పాడు మై సర్వాణి కర్మాని మళ్ళీ వచ్చాం నాయందు సర్వకర్మలు అర్పించు నాయందంటే అంటే శివుడియందు రాముడి ఎందు కాదుట కృష్ణుడి ఎందు అర్పించాలట అనుకుంటే భగకీత అర్థం కాలేదన్నమాట అందుకే మయి అంటే వాసుదేవే పరమేశ్వరే సర్వజ్ఞే సర్వాత్మని ఈ విశేషణాలు చెప్పారు భగవత్పాదుడు మయి అంటే సర్వజ్ఞుడైన పరమేశ్వరుడైన సర్వాత్మకుడైన వాసుదేవుని ఎందు సర్వకర్మలు అధ్యాత్మచేతస్సుతో అర్పించు ఎంత గొప్ప మాట అంటే కృష్ణుడు నీకు ఉండవలసిన అవగాహన ఏంటి యశోదానందనుడు దేవకీ పుత్రుడు అని మాత్రమే కాదు ఆయన పరమేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వాత్మకుడు అరే అన్నీ ఆయనకు అర్పిస్తే నాపతికి ఏంటంటే నీకంటే ఆయనకు తెలిసిన విషయం నువ్వు తెలుసుకో సర్వజ్ఞుడి అమ్మ నీకు తెలియజేయాల్సిందేమి ఉందమ్మా నీకన్నీ తెలుసు నాకేమీ తెలియదన్న విషయం నాకు తెలుసు అందుకే నాకే ఎలా కాపాడు అని నేనవని చెప్పడానికి నేను అందుకే అది తెలిస్తే అంత నిశ్చింతగా ఉంటుందండి అందుకే యథాయోగ్యం తథాకురు అని దండం పెట్టడంలో ఉన్న శాంతి మరిది ఏంటో లేదు ఆ యథాయోగ్యం తథాకురు అనే మాట ఇది అది కూడా భగత్వాలు మరి మనకి నేర్పారు నమంత్రన్నో యంత్రం దిగ్ దగ్గర నుంచి ఇది తెలుసుకోండి ఇక్కడ ఏమే మతమిదం నిత్యమనుతింతి మానవాద్దావంతో అనసూయంతో ముత్యంతే తేపి కర్మభి మొత్తం చెప్పిన వేదాంత శాస్త్రాన్ని కన్క్లూడ్ చేస్తున్నారండి ఇక్కడ ఇది నా మతం చూసారా మతం అనే మాట ఇక్కడ వచ్చింది మతం అంటే ఒపీనియన్ ఇది నా అభిప్రాయం అని ఎవరంటున్నారు ఎవరంటున్నారండి కృష్ణుడు కృష్ణుడు అంటే ఎవరు పరమేశ్వరుడు అభిప్రాయం అంటే ఇవాళ యుద్ధ భూములు అర్జునుడికి చెప్పిన ఒపీనియన్ కాదు తాను పరమేశ్వరుడుగా వేదముల నుంచి ప్రపంచానికి ఇచ్చినదే అది తెలుసుకోవాల్సింది కానీ సర్వధర్మసారం చెప్పాడు ఏ మే మతమి నిత్యం అనుతిష్ఠంతి మానవాహ నేను చెప్పిన ఈ మతాన్ని ఎవడు నిత్యం అనుష్ఠిస్తాడో అంటే మనం ఇప్పుడు చెప్పింది చేస్తే చారిక్కడ మై సర్వాణి కర్మాన్ని సన్యస్యా అధ్యాత్మచేతస నిరాశి నిర్మమో భూత్వా యుద్ధస్విగత జ్వర అంతే ఇక్కడ మొత్తం సారం ఇంతేనండి దీది పూర్తిగా ఇప్పటి ఇంతేంటి ఈ శ్లోకం కాదు ఇప్పటివరకు చెప్పినదంతా నా మతము ఈ మతాన్ని ఎవడైతే అనుష్ఠిస్తాడో ఎలా అనుష్ఠించాలి మళ్ళీ అదొకటి ఉంది శ్రద్ధావంత అనసూయంత శ్రద్ధ కలిగి అసూయలేని వాడై శ్రద్ధ కలిగి అంటే శ్రద్ధ అనే మాటకు అర్థం ఏంటంటే గురువాక్యాల శాస్త్రవాక్యాలయందు ఇది సత్యమనే దృఢమైనటువంటి విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు ఇది తెలుసుకోవాల్సింది ఎందుకంటే శాస్త్రమా అయితే సత్యం మరి క్వశ్చన్ లేదు అది చెప్పారు కానీ అన్నామంటే శ్రద్ధ లేదని అర్థం ఇక్కడ కానీ గురువాక్యంలో శాస్త్రవాక్యంలో ఇంకా డౌట్ ఉండకూడదండి అది రావాలన్న పూర్వజన్మ పుణ్య విశేషం ఉండాలట అందుకే శ్రద్ధ నమ్మవారు అన్నారు ఇక్కడ అది కూడా అంత తేలిగ్గా రాదు గురువుల దగ్గరిన శిష్యులకే గురువాక్యం మీద నమ్మకం లేని వాడు చాలామంది ఉంటుంటారు అది గురువులకు అనుభవం అందుకే శ్రద్ధావంత మొదట రెండు అసూ అనసూయంత అసూయ లేకుండా అవి నన్నాడు అసూయ లేకుండా అనుసరించన్నాడు ఇదేంటండి అసూయ లేకపోవడం ఏంటండి ఈర్ష్య అసూయ అని రెండు మాటలు వింటారు ఈశు అంటే అవతల పడితే కంపారిజన్ అసూయ అంటే గుణాన్ని కూడా దోషంగా చూసే దుర్లక్షణం అసూయ శబ్దానికి ఇదే అర్థం గుణాన్ని కూడా దోషంగా చూసే దుర్లక్షణం ఒక వ్యక్తి మనకు నచ్చలేదు అనుకోండి వాళ్ళు దోషాలే వెతుకుతాం అలా కృష్ణుడు పట్ల అసూయ కలిగిన వాళ్ళు లేరు శిశుపాలుడు ఉన్నాడు ఎప్పటికీ ఉన్నారు గుంపులు గుంపులుగా వాళ్ళు మనకి డిబేట్లు పెట్టి చర్చలు చేస్తుంటారు కృష్ణుడి దేవుడు రాముడి దేవుడు అని పులవములు పాల్గొనని వెళ్తారు సిగ్గులేదు చాచిపెట్టు కొట్ట చర్చ ఒకట సందేహం ఉంటే చర్చ సందేహమే లేదు మా కృష్ణుడు దేవుడు అది శ్రద్ధ ఇక్కడ అలాగే పరమేశ్వరుడు చెప్పిన శాస్త్రములందు దోషబుద్ధి లేకుండా అంటే దోషబుద్ధి ఇది దోషము అనే లేకూడదు అది అన అనసూయ అది తెలుసుకోవాల్సింది అదేవిధంగా శ్రద్ధ కలిగి అంటే విశ్వాస ఉండాలి దోషశంక ఉండరాదు ఈ రెండూ లేకుండా ఎందుకంటే అసలు దోషం లేదు నువ్వు గుణాన్ని దోషం అనుకుంటున్నావు గుణాన్ని దోషం అనుకోవడానికి అసూ అది లేకపోవడాన్ని అనసూయ అంటారు ఎంత జగ్గా అందుకే శ్రద్ధావంతో అనసూయంత అంటే శ్రద్ధ కలిగి అసూయలేని వారి నేను చెప్పిన ఈ మతాన్ని నిత్యం ఎల్లవేళలా ఎవడు అనుతితిష్ఠంతి విడవకుండా చేస్తాడో వాడు ముత్యంతే తె కర్మభిగి వాడు కూడా కర్మల నుంచి బయటపడతాడు వాడు కూడా అంటే నేను చెప్పింది పాటించు చాలు ఎత్తే తదభ్యసూయంతో నానుతింతే మతం చెప్పాడండి నేను చెయ్యిని ఏమిటి నష్టం అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ నేను చెప్పిన ఈ మతాన్ని అనుసరించకుండా ఎవడుంటాడో అసూయ కలిగి అంటే నాయందు దోషాన్ని శంకించుతూ శ్రద్ధలేని వాడి ఈ మతాన్ని అనుష్ఠించకపోతే సర్వజ్ఞాన విభూ విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేత సహ వాళ్ళు సర్వ విధములైనటువంటి అజ్ఞానములు కలివారుగా తెలుసుకో అంటే విపరీత జ్ఞానం కూడా కలిగిన వారని తెలుసుకో వాళ్ళు భ్రష్లని గ్రహించు అంటే వాడు మరి తరించలేడు అంటే నేను చెప్పిన మతం పాటించకపోతే నరకంలో పడేస్తాను పాటించినట్టేదే పరలోకమునకు గుంపోదును అనే భాషలో చెప్పలేదు కృష్ణ పరమాత్మ ఇది యూనివర్సల్లా దీన్ని పాటించేవనుకో బాగుపడతావు లేదనుకో దెబ్బతింటావు అంతే ఇక్కడ అంతే కదండి ఈ వీధిలో వచ్చేవా ఊరికెళ్తావు లేదా అటు దారిత్య పడవల్లోకి వెళ్ళవా కంపంలో పడతావు అని చెప్పినట్లయితే ఇక్కడ సదృశం చేష్టతే సస్యా ప్రకృతి జ్ఞానవానపి ప్రకృతి వ్యాంతి భూత నిగ్రహ క్యం కరిష్యతి కనుక నాయన ఒక మాట చూడు ప్రకృతి అనేది ఒక భయంకరంగా ఉంటుంది అంటే నేను చెప్తున్నాను తరించండి అని చెప్పేమంటే మనం అందరినీ తరింపజేసేవచ్చు కదా భగవానువేమో దయామయుడివేమో అంటే ప్రతి వాళ్ళని తరింపజేయడానికే చూస్తాను వారి కర్మలను అనుసరించి అదొకటి ఉన్నది ఇక్కడ వారి కర్మలను అనుసరించి అని మాట అంటాడు భగవాను ఎప్పుడు తెలుసుకోండి అందరికి ఇచ్చేడు ఎందుకంటే ఎంత టీచర్కి విద్యార్థులందరి మీద దయ కలిగిన పరీక్ష అయిన తర్వాత మార్కులు అందరికీ ఒకటి వేడు బోధించడం మాత్రం అందరికీ చక్కగా బోధిస్తాడు మార్కులు మాత్రం ఒకలా వేయడు అర్హతలు కదా అదే తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎందువల్లంటే ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహకి నిగ్రహా కం కరిష్యతి నువ్వు జ్ఞానాన్ని బోధించి అందరినీ తరింపు చేయవచ్చు కదా అంటే ముందే నీకు చెప్పాను జ్ఞాని తొందరపడే అలా చేయకూడదు నేను అలా చేయను నేను ఎంత చెప్పినా ఎక్కువ మంది మాత్రం ఇటువైపు రారని కూడా నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళ ప్రకృతి వాళ్ళకుంటుంది ప్రకృతి యాంతిభూతాన్ని జీవులందరూ వాటి ప్రకృతిని అనుసరించే పోతూ ఉంటారు వారి చేత నిగ్రహింపజేయగలిగే శక్తి ఎవరికి అలా వెళ్ళకండిని ఆపగలడు గిర్రముని ఫ్యాన్ తిరుగుతూ ఉంటుందండి ఫ్యాన్ కట్టుకుని ఒకటి చెప్పాడు వెళ్ళి రెక్కలు పట్టుకుందా ప్రయత్నిస్తే మన చేతులు తిరుగుతాయి కానీ దాన్ని ఆన్ చేసేసావు నువ్వు తిరుగుతోంది దాని ప్రకృతి ఆన్ చేసిన వెంటనే తిరగడం దాని ప్రకృతి ఆ తిరుగుతున్న దాన్ని నువ్వు చెయ్యి పెట్టి ఆపితేమవుతుంది చేయిదిగిపోతుంది దాన్ని మరో మేలకు ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కాలి ఇది తెలుసుకోవాల్సినది అలాగే ప్రకృతి వాడికి తిరగడం ప్రారంభించేసింది దాన్ని నువ్వెక్కడ నిగ్రహించగలవు ఈ మాట చెప్తున్నాడు సమస్త ప్రాణులు వాటి ప్రకృతిని అనుసరించి స్వభావాన్ని అనుసరించి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని అనుసరించి క్రియలు ఎలా నిగ్రహిస్తావు ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా కావాలండి అంటే ఇంతవరకు బోధ పూర్తి చేసాడు ఆయన ఎంత బాగుంది కదా వింటే మరి అందరం తరించిపోవచ్చు కదా మరి ఎందుకు తరించిపోవట్లేదు ఎందుకు కొట్టుకుపోతున్నావు ఎందుకు వీటిల్లోనే తాపత్రయాల్లో కొట్టకపోతున్నాయి ఎంత విన్నా అది అక్కడే ఉంది నేను ఇక్కడే ఉన్నాను ఎందుకు అంటే ప్రకృతి అనేది ఒకటి ఉంది కదా అన్నాడు ఇక్కడ మళ్ళీ ఇందాక చెప్పిన ప్రకృతి గుణములు అర్థం చేసుకోవడానికి మాట వాడాడు కృష్ణుడు అంతే ప్రకృతి అంటే అర్థమేంటి ఇక్కడ జాగ్రత్తగా చూడాడు నేచరు ఈ అర్థాలు కావు పూర్వకృత ధర్మాది సంస్కార వర్తమాన జన్మాదౌ అభివ్యక్త అది ప్రకృతి అంటే అన్నాడు ఇక్కడ నువ్వు పూర్వజన్మల నుంచి చేసుకొచ్చి దాని ఫలం అనుభవించడానికి పుట్టే కదా పుట్టినప్పుడు నీతో పాటు ప్రారంభమైపోయింది అది కనుక నీ నేచర్ ఒకటి నీకు ఏర్పడిపోయింది పుట్టగాని అది తెలుసుకోవాలి నేచర్ ఒక్కొక్కడిది ఒక్కొక్క నేచర్ ఆ నేచర్ డిసైడ్ చేసేది ఏమిటి నీ పూర్వకృత కర్మలు కానీ మనుష్య ప్రకృతి అంటే అందరూ ఊపిరితీస్తారు అందరూ చూస్తారని కాదు వాడు చేస్తున్న పనులు వాడికి పూర్వజన్మల వల్ల ఈ జన్మ ఆది ప్రారంభించడం మొదలైంది అది ప్రారంధం అనేవాడు ప్రారంధం కర్మఫలం అనుభవం ప్రారంభమైంది అంటే రొటేషన్ ప్రారంభమైంది ప్రారంభం అంటే ప్రారంభింపబడినది అని అర్థం ఒకప్పుడు కర్మానుభవం ఆది ఏమి ఉంది ఆ ప్రారంధాన్ని అనుసరించి జనులు కొట్టుకుపోతూ ఉంటారు నువ్వు వాడిని ఎక్కడ అన్నాడు ఎంత జ్ఞానం చెప్పి ఎవడి ప్రారంధం వాడిదే మనం నిగ్రహించలేమన్నప్పుడు చెప్పడం ఎందుకు ఇది పెద్ద ప్రశ్న అండి ఇదే ఇందాకన్నది ఒక భయంకరమైన ప్రశ్న వస్తుందన్నామే ఎవరికి శ్రద్ధగా వినేవారికి అంతే కదా కాలక్షేపం వాళ్ళకి ఆసనాలు మార్చేసే వాళ్ళకి నిద్రాళువులకి కాదు శ్రద్ధగా విన్న వాళ్ళకి తప్పకుండా వస్తుంది ఇంతా చెప్పేం చేశాడు స్వామి ఎవడు ప్రారంభం వాడిని నడిపేటప్పుడు ఎవడ ఆపగలడు అని అదే నేను తెలుగులో అంటే సంస్కృతంలో ప్రకృతి యాంతి భూత నిగ్రహాక్యం కరిష్యతి ఎవడ ఆపగలడు అని అడగడు మరి ఆపలేని కాడికి చెప్పడం ఎందుకు ఎవడు ప్రారంభం వాడిది చాలామందికి పెద్ద పట్టి పీడించే సమస్య ఫ్రీ విల్లా డెస్టినేషన్ డెస్టినీవా ఫ్రీ విల్లా డెస్టినీవా ఎవడు ప్రారంధం వాడిని నడుపుతోంది అన్నప్పుడు సాధన ఏమిటి చెప్పడం ఎందుకు ఇది పెద్ద ప్రశ్న కదా దానికి సమాధానం భగవానుడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూసుకో ప్రారం ప్రారంధం ఏమిటి కర్మానుభవం కర్మలు అనుభవించడం దాని ఎందు ప్రేరణ కదా ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే ప్రారంధానికి వదిలేసుకోకు భగవంతుడి నీ ప్రారంధం చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అది నీకు కానీ ప్రారంధం వల్ల జరుగుతోందని ఎరుకు తెలిస్తే ఆయన మీద నింద ఉండదు తర్వాత దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు అందుకే మనుష్యుడికి భగవంతుడు ప్రారంధం ఎంత ఇచ్చాడో సవరించుకునే స్వతంత్రం కూడా అంత ఇచ్చాడు మనుష్యుడికి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ అందుకే ఫ్రీవిల్లా అంటే దానికి పరిమితి అది చెయ్యి నువ్వు దీన్ని ఎలా నిర్వహించుకోవాలో తెలియగలగాలి ఇక్కడ చాలా ప్రధానం ఇంకా లోపలికి వెళ్తే అలా నిర్వహించుకుని తరించడానికి కూడా ఒక పుణ్యప్రబ్ధం ఉండాలండి అని తక్కువ చేయవచ్చు అది అనవసరం నీకది అనవసరం నువ్వు ఇది అర్థం చేసుకుని తరించాలి అనుకుంటే మాత్రం మార్గం ఏమిటంటే ఎప్పుడు నీ జీవితంలో వచ్చే అనుభవాలు ప్రారంభం బట్టి వస్తుంటాయి నువ్వు వాటియందు రాగద్వేషాలు లేకుండా కంట్రోల్ చేసుకోవడం ప్రారంభించు అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలవు ఇది గొప్ప ఉపాయం మనకు చెప్తున్నాడు వచ్చేస్తే రాగద్వేషాలు సహజంగా కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్ ఇది ట్రై చేయి ప్రాక్టీస్ చేయి అందుకే తర్వాత మాట ఇంద్రియస్య ఇంద్రియస్వార్థే రాగద్వేష వ్యవస్థిత తయోర్ నవసమాగచ్చే తాహ్యశ పరిబంధనవు అందుకే బాగా గుర్తుపెట్టుకో ఏంటంటే ప్రతివాడిని వాడి ప్రారంధం బట్టి ప్రవర్తనలు వచ్చినప్పటికీ కూడా ఇంద్రియార్థముల ఎందు రాగద్వేషాలు ఉంటాయి అంటే నువ్వు అనుభవిస్తున్న విషయాల్లో రాగద్వేషాలు దాగి ఉంటాయి ఆ రాగద్వేషాలు వశంకాకు అదొక్కటే నువ్వు గుర్తుపెట్టుకో ఎల్లవేళలా ఇదొక్కటి ప్రాక్టీస్ చేయొచ్చండి రాగం వచ్చిన ప్రతిసారి కృష్ణుడి వాణ్ణి గుర్తు రావాలి ఒక దాని మీద మమకారం అల్లాగుతూ ఇంతవరకు విన్న దాన్ని బట్టి ఓ ఇది లాభం లేదు రెండు ఆపాలి నేను ఇది ధర్మ విరుద్ధమనైనా ఆపాలి ఇది నాకు ముక్తికి సహకరించేది లంపటాల్లోకి దిగుతుందనైనా ఆపాలి రెండు కావాలండి ఇక్కడ మొట్టమొదట ఒక భార్య ఒక పురుషుడు అని నియమం కలిగినప్పుడు అన్యము వైపు ఎవరికి మనసు వెళ్ళినప్పటికీ కూడా ఒక్కసారి విషయం లాగుతుంది ప్రార్థకర్మ బట్టి ఆ బుద్ధి పుట్టింది కొందరికి ఆ బుద్ధి పుట్టుదు మహాత్ములు సీతమ్మ లాంటి వాళ్ళకి కొందరికి పుట్టింది పుట్టగానే శాస్త్ర సహాయం అక్కడ వస్తుంది శాస్త్రబుద్ధి శాస్త్రబుద్ధి శాస్త్రబుద్ధి లోకాల్లో అందరికీ ఉండేటటువంటిది లౌకిక బుద్ధి తరించాలనుకునే వాడికి కావలసింది శాస్త్రబుద్ధి అందుకే శాస్త్రం ప్రవేశించింది శాస్త్రవాక్యాలు పట్టుకుని గురువులు ప్రవేశిస్తారు అక్కడ ప్రవేశించి వాడు చెప్తాడు తప్పునైనా తప్పునైనా ప్రతిసారి వచ్చేప్పుడు వాడి వాక్యం నీలో పెట్టుకుంటే ప్రతిసారి వాక్యం హెచ్చరించాలి నీకు వెంటనే వాడి తప్పు అని నిగ్రహించుకుంటాడు నిగ్రహం అది మొదలవుతుందండి ఇక్కడ తప్పకుండా వినగా వినగా వినగా నీకు తెలియకుండానే నీకు ఇదివరకు విషయాల్లో మునిగిపోయేటంత తీవ్ర తగ్గుతుంది గమనించండి ఇక్కడ స్టార్ట్ అయింది అది తెచ్చుకో అందుకే రాగద్వేష వ్యవస్థిత ఇంద్రియస్య ఇంద్రియస్సార్థే ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలపై రాగద్వేషములని నిలిచి ఉంటాయి తయోన్నవశమాగచ్చేత్ దాని వశంలోకి వెళ్లకు ఎందుకంటే తౌహ్యస్య పరిపంథినవు ఆ రెండు నీకు శత్రువులు ఇది తెలుసుకోవాలి నీకు ప్రమాదములు రాగద్వేషాలే పరమశత్రువులు కనుక సాధకుడైన వాడు ఎల్లవేళలా ఒక వస్తువును చూడగానే ఎందుకో ద్వేషం పుడుతుందండి కొందరు కొందరికి ఎందుకో రాగం కలుగుతుంది ఈ రెండు ప్రారంభం వల్లే వాడికి వీడికి జాతకంలో చూస్తే ఏవో నక్షత్రాలు గ్రహాలు జ్యోతిష్యం సరిపోయి ఉండదు అని జ్యోతిశాస్త్రం వాళ్ళకి వెళ్ళి ప్రతివాడిది వీడు నాకు పడతాడో లేదో చూసుకుంటూ ఉండాలి ఎంతకన్నా చూస్తావు నువ్వు రాగద్వేషాలు కంట్రోల్ చేసుకోవచ్చు చాలా ఇక్కడక్కడ కనుక రాగద్వేషవు ఆ మాట చాలా చాలా నాకు నచ్చలేదు నచ్చకపోతే అఘోరించు ధరించాలంటే మాత్రం ఇదే మాట రాగద్వేషవు వ్యవస్థితవు తయోర్నవశమాగచ్చేత్ వాటికి లొంగిపోకు మొట్టమొదటి టెక్కనొస్తుంది కానీ వివేకాన్ని అప్లై చేయి ప్రాక్టీస్ చేయి అలా లాగ్గా లాగ్గా లాగ్గా లాగ్గా నిలబడిపోగలవు ఇది ఎలాంటిదంటే ఒక జంతువుని తాడు కట్టి పట్టుకుంటే అది పోతూ ఉంటుంది లాగుతావు మళ్ళీ వస్తే మళ్ళీ పోతుంది లాగుతావు లాగుతావు లాగుతావు పదిసార్లు లాగితే పదకొండోసారి మాటిమాటికి లాగిస్తున్నాడు కానీ కూర్చుంటాను కూర్చుంటుంది తెలుసుకోండి ఇక్కడ ఇది కూడా ఆ విధంగా ట్రై చేయి ట్రై చేయి ప్రయత్నించు తప్పకుండా జరుగుతుందండి నిరాశ పైగా సన్యస్య ఆయన్ని పట్టుకున్నలాగు ఆయన సహకరిస్తాడు తెలుసుకో ఇక్కడ అందుకే రాగద్వేష వ్యవస్థిత తయోర్నవశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథిను రెండు శత్రువులు సుమా ఇది బాగా తెలుసుకో అందుకే ప్రతివాడు కూడా వాడుకంటూ ఒక కర్మ వాడుకంటూ ఒక శరీరం వాడుకంటూ ఒక వ్యవస్థ వాడదంటూ ప్లేస్ ఉంటుంది దానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ రాగద్వేషాలను నిగ్రహించుకోవాలి తనకు ఏదైతే ధర్మం శాస్త్రం ద్వారా విధించిందో అందరికీ ఒక ధర్మం ఉండదు స్త్రీ ధర్మం స్త్రీదే పురుషధర్మం పురుషుడిదే వ్యత్యస్తాలు ఎలా అవుతాయి స్త్రీ స్త్రీధర్మం పాటించినప్పుడు తరిస్తోంది పురుషుడు పురుష ధర్మం పాటించినప్పుడు తరిస్తాడు అలాగే ఒక వ్యవసాయదారుడు వాడి పని వాడిది ఇంజనీర్ వాడి పని వాడిది విద్యార్థి వాడి పని వాడిది రాజకీయ నాయకుడిది వాడిది కానీ నువ్వు ఇక్కడుంటూ అది బాగుందేమో అనుకోవడం చాలా తప్పుసుమా ఎందుకంటే నువ్వు దేనిలో ఉంటే బాగుంటావో దానిలో భగవంతుడిని పెట్టాడు ఎవ్రీ వన్ ఈజ్ రైట్లీ ప్లేస్డ్ ఈ మాట గుర్తుపెట్టుకుంటాడు ఈ తెలియక ఏం చేస్తున్నారంటే తానున్నదేదో తక్కువ అవతల వాడిది ఎక్కువ నువ్వు ఇందాక చూసేవా కర్మ సన్యాసి చాలా గొప్పవాడు భిక్షెత్తుకుంటాడు అనుకోవడం ఏంటంటే నీ ధర్మ తక్కువదని వాడి ధర్మం ఎక్కువది అని చాలా తప్పు అలాగే నిన్ను యుద్ధం చేయమన్నాను కదా సన్యాసి హా యుద్ధం చేయడం బెటర్ ఈ సన్యాసి ధర్మం కన్నా వాడు అనుకోకూడదు నువ్వెక్కడున్నావో దానికి తగ్గట్టు ప్రవర్తించు నువ్వు ఎక్కడున్నావంటే నీ పొజిషనే ఉంటాయి దానికి తగ్గట్టు ప్రవర్తించు నీ పొజిషన్ ముందు నీ ఉపాధి ఒక వృత్తి మాత్రమే కాదండి అన్నీ వర్తిస్తాయి ఇక్కడ శాస్త్రము చెప్పిన సర్వధర్మములు సామాన్య ధర్మ విశేష ధర్మాలు ఉంటాయి జనరల్గా అందరికీ కొన్ని ధర్మాలు ఉంటాయి సత్యం పలుకు అహింస ఇత్యాదులు అలాగే వాడి వర్ణము వాడి ఆశ్రమము వాడి యొక్క జెండరు వాడు వృత్తి ఇన్ని ఉంటాయి ఇవన్నీ కూడా గొప్పవే అందుకే ఆ స్థలాన్ని తక్కువ అనుకోకూడదు అవతల వాడు దక్కువనుకుని కాబట్టి మీరేం చేస్తుంటారంటే ఇది గృహస్థుని లంపటాల్లో ఉన్నానండి వాళ్ళ సన్యాసులు అండి అనకూడదు నేను గృహస్థినండి అన్నారు అదే మన పొజిషన్ మనం చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు దాన్ని చక్కగా చేయాలి అందుకే భగవద్గీత అర్థం చేసుకుంటే ఒక డిగ్నిటీ వస్తుందండి నువ్వు చేస్తున్న ప్రతి పని గొప్పదే ఇది గుర్తుపెట్టుకో అయితే ఆ పని ఇంకోటి బాధించేది కాకూడదు శాస్త్ర సమ్మతమైనది కావాలి నీకు విధింపబడ్డది కావాలి ఈ మూడు ఉంటే చాలు ఇక్కడ అది పాటించు అయితే నువ్వు అవతల గొప్ప అనుకోవడం వల్ల ఇది తక్కువేమో అనుకోవడం వల్ల పొరపాటుపడి పరధర్మం వైపు దృష్టి పెట్టినా పరధర్మం వైపు వెళ్ళేనే రెండు ప్రమాదాలు దానివైపు దృష్టి పెట్టినంత కాలము దీన్ని సరిగ్గా చేయలేవు దీని మీద నీకు ముందు గౌరవం పోతుంది చేయలేవు అంటే ఇసు రోముని చేస్తావు ఆసక్తితో చేయవు అంటే ఆసక్తితో అంటే అర్థం చక్కగా చేయవు అని అర్థం ఇక్కడ పైగా పరధర్మం పాటిస్తావు అది నీకు అందేది కాదు ఎక్కడది పడవ పట్టుకుంటే నదిలో వెళ్ళాలి కారు పట్టుకుంటే రోడ్డు మీద వెళ్ళాలి ఇక్కడ ఏది గొప్పది నీటి మీద పడవ గొప్పది రోడ్డు మీద కారు గొప్పది అడుగు మారుస్తాను సరదాగా వెరైటీగా అంటే వాళ్ళ వల్ల కాదు కనుక పడవగా పుట్టింది పడవే నీ కారుగా పుట్టింది కారే కర్మలు మానకూడదు ఎందుకంటే పడవ తయారైంది నీటిలోకి వెళ్ళడానికి కానీ ఒడ్డును కూర్చోవడానికి కాదు కనుక పడవంటూ తయారైందంటే నీటిలోకి వెళ్ళాలి శరీరం అంటూ వచ్చే కర్మలోకి వెళ్లాల్సింది ఇక్కడ ఆ కర్మ నీకు ఏది విద్యుక్తం అది చేయి పొరపాటు కూడా నీ తక్కువ అనుకోకు ఈ ఒక్క శ్లోకం తెలుసుకుంటే ఇప్పుడు విన్న ఏ శ్లోకం మీరు విన్నప్పటికీ కూడా ప్రపంచ శాంతికి గీతాకాచార్యుడు చెప్పినంత జ్ఞానం ఎవడూ చెప్పలేదు మీరే చెప్పగలరు అవునా లేదా ఇది ఒక్కటి తెలుసుకుంటే సమాజంలో ఎవడి పని వాడు చేస్తూనే వైషమ్యాలు లేని సమాజం వస్తుంది సమసమాజం అంటే ఏమిటో గీత అర్థం చేసుకుంటే అర్థమవుతుంది రియల్ సోషలిజం అనేది ఇక్కడ కనబడుతుంది అవునా స్పష్టంగా చెప్పండి అన్నీ సమానం ఎప్పుడూ కావు బూడిదలో తప్ప ఆలోచన తగలడితే అన్ని బూడిదే కానీ నిలబడితే మాత్రం పునాది పునాది స్తంభం స్తంభమే గోడలు గోడలే పైకప్పు పైకప్పే అవునా లేదా చెప్పండి ఇక్కడ దాని ధర్మం ఇది చేయదు దీని ధర్మం అది చేయదు తెలుసుకోవాలి ఇక్కడ అలాగే సమాజంలో ప్రతి వ్యక్తిలోనూ ఈశ్వర చైతన్యం ఉంది ప్రతి వ్యక్తికి వాడి కర్మను అనుసరించి భగవంతురించిన ఉపాధిలో గొప్పతనం దేనికి అనుకోకు నీ పని నువ్వు ఈశ్వరాపణ బుద్ధితో నిరాసక్తంగా చేస్తే నువ్వు ముక్తి పొందిపోతావు ఏ పని అనేది అనవసరం నీ పని అయ్యి ఉండాలి శాస్త్రం విధించేందు వర్ణాలు కులాలు ఆశ్రమాలు ఎన్నున్నా నిన్న మన్నటి వరకు హిందూ సమాజం ఐక్యంగా బలంగా బ్రతికి ప్రపంచంలో ఏ దేశం సాధించలేనంత భౌతిక అభ్యుదయాన్ని కూడా సాధించిందండి దీని మీద అవగాహన కోల్పోయేలా చేసి పరస్పర వైషమ్యాలు సృష్టించడంలో పరాయి బుద్ధులు పనిచేసే అక్కడి నుంచి చీలికలు ఏర్పడి సమన్వయం సామరస్యం పోయింది ఇది ఏర్పడుతుంది భగవాను ఇచ్చిన గొప్ప శ్లోకం నువ్వు విద్యార్థివా విద్యార్థిని పేరులోనే ఉంది విద్యను అర్థించేవాడు చదువుకో రాజకీయాల్లోకి వెళ్ళకు వినోదాల్లోకి వెళ్ళకు కోడని పనులు చేయకు నువ్వు విద్యార్థివి నీ స్వధర్మం చేయి మరి రాజకీయ నాయకుడున్నాడు అది వాడి ధర్మం నీది కాదు అని చెప్పగలిగితే ఇప్పుడు విద్యార్థశలోనే ప్రేమలని రాజకీయాలని దుర్మార్గాలు చేస్తున్న పరిస్థితి పోతుందమ్మనా లేదా నువ్వేమిటో ఆ ధర్మంచే విద్యార్థర్మ విద్యయే ఆ పని ఇది చెప్తే సమాజంలో ప్రతి చోట ఇక్కడ అలాగే నా ధర్మం నేను చేస్తున్నాను ఇంకో ధర్మం తక్కువ చూడకూడదు ఇంకో ధర్మాన్ని ఎక్కువని భ్రాంతితో ఇది విడిచిపెట్టడం తప్పే అలాగే ఇంకొకరు ధర్మం నా ధర్మం గొప్పదని ఇంకొకరు తక్కువ చూడడం ఇంకా తప్పే రెండు ప్రమాదమే ఈ రెండింటి వల్లే దెబ్బ తినేసింది సమాజం దెబ్బతింటుంది సమాజం ఎక్కడైనా సరే మానవ నాగరికత ఉన్నప్పుడు ఈ శ్లోకం అవసరం నాగరికత క్షేమంగా ఉండాలంటే శ్రేయాన్ స్వధర్మోది గుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఇది బాగా తెలుసుకో కనుక నేను ఆయన ప్రారంధవశాత్తు ప్రతివాడికి కూడాను విషయాలు అనుభవాలు వస్తూ ఉంటాయి వాటి మీద రాగద్వేషాలు ఏర్పరచుకోకు ఇది గొప్ప అది తక్కువ దీని మీద రాగం దీని మీద ద్వేషం ఏర్పరచుకోవడం వల్లనే ఆత్మ దెబ్బతింటుంది అంటే జ్ఞానం దెబ్బతింటుంది సుమా అందుకు నువ్వు నీ స్వధర్మ దానిని చక్కగా ఆశ్రయించు అది విగుణంలా కనబడవచ్చు అంటే అర్థమేంటి దోషమున్నట్లు కనబడవచ్చు కానీ దోషం లేని కర్మ లేదు ఇది బాగా తెలుసుకోండి ప్రతి కర్మలో దోషం ఉంటుంది మనం అనుకుంటాం వేదం చదువుకోవడం గొప్పదని కానీ వేదం చదువుకుండా వాడు పైవాడు అంటే అర్థం తెలుసుకోకుండా వేదం చెప్తే గొప్పదండి అంటాడు ప్రతి చోట వెళ్ళేటప్పటికి దానికో లోపం ఉంటూనే ఉంటుంది అందుకే నువ్వు ఏ పనినైనా ఏ పనికైనా లోపం ఉంటుందండి సర్జరీ అంటే జరిగితే ఇన్ఫెక్షన్కి అవకాశం ఉంటుంది అందుకే దాని జాగ్రత్తలు వాడికి తీసుకోవాలి కానీ ఏదైనా తప్పదు అలాగని కర్మ మానేస్తావా ఇది అవునా లేదు భోజనం చేయమంటే అత్తింటే గ్యాసు ఇంటే షుగరు ఇంకోటి తింటే బీపీ అని భోజనం మానేస్తా ఉంటే జాగ్రత్త పడతాయి జాగ్రత్త పడ్డా వస్తాయి మందులు వేసుకో జాగ్రత్త పడుతుంది మా నీకు అలాగే లోపం లేని కర్మ లేదు ప్రతి కర్మలో ఏదో లోపం ఉంటుంది కానీ నీకు ఎప్పుడూ కూడాను నీ మీదే నీకు ఇన్ఫీరియర్ భావం పెరుగుతున్న నీ కర్మలో నీకు లోపభావం ఏర్పడుతుంది అలాగే ఇంకోడెవడో తన కర్మ మీద సుపీరియర్ భావం ఏర్పరచుకుని నిన్ను తక్కువ చూస్తున్నప్పుడు నీకు ఏర్పడుతుంది కనుక వాడు గురించి చదివి నీ గురించి నువ్వు ఆలోచించవు శ్రేయాన్ స్వధర్మ విగుణ నేను చెప్తున్నాను కదా నాయన విగుణమైనప్పటికీ స్వధర్మం గొప్పది చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కంటే పరధర్మ సు అనుష్ఠితాత్ పరధర్మ స్వనుష్ఠితాత్ ఇది బాగా తెలుసుకో స్వధర్మే నిధనం శ్రేయ నీ ధర్మలను చచ్చిపోయినా పర్వాలేదు పరధర్మం మాత్రం భయంకరమైన సుమా అంటే నీకు పడదు సుమా ఇలా చెప్పే హిందూ కృష్ణ బోధ ప్రపంచ సామరస్యానికి పనికొచ్చే మరో బోధ ఉండదు అంతేగాని నీ ధర్మం చాలా ప్రమాదకరం నా ధర్మంలోకి వచ్చే అని చెప్పి ఎక్కడికక్కడ ప్రపంచంలో యుద్ధాలకి ధ్వంసాలకి వంచనలకి హత్యకి కారణమైనటువంటిది మతం ఎలాగవుతుంది ధర్మం ఎలాగవుతుంది అది పైశాచిక కూర్చోం మాత్రమే తెలుసుకోండి వాటికి అసలు మతం స్టేటస్సే లేదు ధర్మం యొక్క స్టేటస్సే లేదు ఇంత మత చెప్పిన కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు నీకు విగుణంగా కనబడ్డాని ధర్మంలోనూ ఉండు ఎందుకంటే అవతారవాడు వచ్చేసి భ్రాంతి కలిగిస్తాడు గొప్పదైనదే అయి నిధి కానీ భ్రాంతి కలిగిస్తారు ఒకసారి మీకు ఎంతమంది దేవుళ్ళా ఈ మతంలోనూ ఉంటావా మీ రాముడి దేవుడు ఏం చేశాడు అనగానే విగుణం అనిపిస్తుంది నీకు వెంటనే ప్రధమం వెళ్ళిపోతావు పైగా ఇంకోటిచ్చి చెప్పగలడు అది ఎంత సుగుణమో నీకు వాడు రాలేదు లేదు నువ్వు తెలుసుకోలేదు ఇది బాగా తెలుసుకోండి వాడెవడో పాపం మేకను తీసుకెళ్తుంటే కుక్కను నాలుగు మాలు సాలుగు మాలు అనగానే కుక్క ఏమైనా వదిలిసేట ఆ పరిస్థితులు ఉన్నాం మనం కనుక సుగుణం విగుణం ఎవడ చెప్పగలడు నీ ధర్మం అంతే కానీ ఇది చెప్పగలగాలండి మీ మతంలో లోపాలు ఉన్నాయి అయినా నా మతం నేను చేస్తాను మీ మొగుడికి ఏదో షుగర్ ఉన్నట్టుంది ఉంది అయినా నా మొగుడు గనుక భరిస్తాను అంతే తెలుసుకోండి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా ఇది తెలియాలండి ఇక్కడ స్వధర్మం అనే మాట ఎంత గొప్పది ఇది కానీ చెప్తే ప్రపంచంలో ఎవడి పని వాడు చేసుకుంటూ ఇంకోని వాడి పని వాడిని చెయ్యనిస్తూ క్షేమంగా ఉండగలరు అందు గీత నీ మతంలోనూ ఉంటూ తరించవచ్చని చెప్పింది మతం మారక్కర్లేదు అందుకే మనది విచారధర్మం ప్రచార ధర్మం కాదు తెలుసుకోండి ఇక్కడ ఆచారం విచారం రెండే మనకు ప్రధానం ప్రచారం కాదు ఇక్కడ అదే శ్రేయాన్ స్వధర్మో విగ్ణ పరధర్మాత్ స్వనిశ్చితాత్ స్వధర్మే నిధర్ శ్రేయర్మోయావహ అయ్యా నీళ్లేముంది సులభంగా దొరుకుతాయి కష్టపడక్కర్లేదు పాలు చాలా కష్టం వాల్యూ కూడా అందులో ప్రొటీన్స్ ఉంటాయి అవునా కదా కానీ నీటి కంటే పాలు గొప్పవని చెప్పి చేప నీటిని వదిలి పాలల్లో ఏదదు కదా ఇది తెలుసుకో ఇక్కడ అది పాలతో కంపేర్ చేసి నీళ్లు తక్కువనుకుని చేప అనుకుని నేను పాలల్లోకి దిగుతా దిగుతా అంటే చస్తుంది పాప అమ్మాయికురాలు తెలుసుకో కనుక శ్రేయాధర్మోగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ అని చక్కగా చెప్పాడు సులభంగా చెప్పేశాడు కదా నాయన ఇది కర్మ సత్కర్మని ఆచరించు ఇది కర్మయోగం ఆసక్తి విడిచిపెట్టి నాయ అర్పణ బుద్ధితో ఆచరించు నేనున్నాను కదా చూసుకుంటాను నా ఇందర్పించు నేనున్నాను ఇచ్చేసాక నీకు ఆశా మమా భయాలు ఎందుకయ్యా నీకు ఇంకా నేనున్నాను ఇచ్చాక మమ అని మరుగుతుందా నీకు ఉన్నదంటే మరి నేనున్నాను అని నీకు లేదనే కదా అర్థం ఇక్కడ మమా భగవాన్ నీవాణ్ణి అన్నాక మళ్ళీ నా వాడీ వాడండి అంటే వాణ్ణి బాగా నమ్మలేదని అర్థం ఇక్కడ కానీ మై సర్వాణి కర్మాణ సన్యస్ అధ్యాత్మచేత నిరాశ నిర్మమో భూతర్వాత దానివల్ల వస్తాయి స్టెప్పు కానీ ముందు ఈశ్వరుడు అర్పించు అధ్యాత్మచేతస్సు కలిగి ఉండు నిరాశ నిర్మమా వస్తాయి అప్పుడు నువ్వు ముక్తి పొందిపోతావు అప్పుడు యుద్ధం చేయి వంట చేయి రాజ్యం చేయి ఏదైనా చేయి యుద్ధస్ విగత జ్వరా నీకు తాపమే ఉండదు ఇది సారమంతా చెప్పేశాడు చెప్పేసి ఏం చెప్పాడు నాయన ఎంత జ్ఞానం చెప్పినా కొందరు వినర్లే ప్రారంభం నడిపిస్తుంది మరి అటువంటిప్పుడు చెప్పడం ఎందుకు అంటే ప్రారంధాలు నడిపిస్తున్నా ఆ అనుభవాల మీద రాగద్వేషాలు లేకుండా ఉండు కనుక నీ స్థితి ఏమిటో నువ్వు తెలుసుకుంటూ దానికి తగ్గట్టు ప్రవర్తించి ఎప్పుడు నీ స్థితిని తక్కువ అనుకోకు నీకు విధింపబడ్డ ధర్మం యుద్ధం కదా చంపడమా నా ధర్మము అనుకోకు అది విగుణుల్లా కనబడ్డప్పటికీ అది నీకు క్షేమం సుగుణంగా కనబడ్డప్పటికీ భిక్ష నీకు యోగ్యం కాదు ఇది తెలుసుకోవాలి నీ స్థితికి ఆ స్థితికి ఇది తెలుసుకో స్వధర్మైన ధన శ్రేయ పరధర్మో భయావహ సువర్ణాక్షరాల్లో ప్రపంచంలో ప్రతి గోడ మీద వ్రాయవలసిన మహాశ్లోకం అండి ఇది అవునా లేదని అటువంటి మహాశ్లోకాన్ని ఇచ్చాడు భగవానుడిక్కడ అంటే అప్పుడు అర్జునుడు గొప్పగా అడుగుతున్నాడు అవునాయన నువ్వు చెప్పింది చాలా బాగుంది ఇంత చక్కగా అందరిలో నువ్వున్నావు అంతటా నువ్వే ఉన్నావు అయినప్పటికీ మనుష్యుడు ఎందుకు పాపం చేస్తున్నాడు నువ్వు ఇక్కడ భగవానుడు చెప్పేశాడు రాగద్వేషములు ఆ రెండింటి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో అని చెప్పాడు ఇక్కడ మొదట ప్రయత్నించు కొంత తగ్గుతుంది నువ్వే ఆలోచించు ఇదివరకు మార్గంలోకి వెళ్ళక క వెళ్ళక ముందు కంటే ఇప్పటికీ నీలో తగ్గుంటుంది గమనించు తప్పకుండా ఆధ్యాత్మిక మార్గంలో కాసింత సాధన చేసినా గొప్ప ఫలం ఉండి తీరుతుంది స్వల్పమప్యస్య ధర్మశ్చత్రాయితో మహాదాభాయ అయితే నువ్వు ఇంకా గొప్పవాడిని చూసావు కనుక నాకు ఇంకా రాలేదనుకుంటావు కానీ నీ వెనక్కి తిరిగి నువ్వే చూసుకుంటే అబ్బో చాలా దూరం వచ్చేసాను అనుకుంటాను ఒక ఆయన క్యూలో ఉన్నట్ట ముందు క్యూ ఎప్పటికీ తగ్గట్లేదు అప్పటికి తగ్గట్లేదు అనుకుంటున్నాడు నేను వచ్చినప్పుడు ఎంత ఉంది ఏదో ఇప్పుడు కొద్ది తగ్గింది కానీ ఇంకా చాలా ఉందనుకున్నట్ట అని ఇటు చూసి భయపడిపోతున్నాడు ఒక ఆయన వచ్చి వెనక్కి చూడనట్ట అక్కడ ఇంకా వెనక్కి అంతుంది ఇక్కడ అది తెలుసుకో ఇక్కడ ఇదంత దాటొచ్చో సంతోషం అలా తెలుసుకుని వెళ్ళాను కానీ ఈయన అడిగాడు అత కేనప్రయక్తో పాపం చరత పురుష అని చిన్నపిష్ణేయ బలాది వినియోజిత ఎంత వింటున్నామా ఎంత చేస్తున్నామా ఇష్టం లేకపోయినా సరే చేస్తున్నట్లు మళ్ళీ పాపం ఎందుకు చేస్తాం బలాదపి ఎవడ వెనక్కి తోసి చెయ్యు అన్నట్టుగా పాపం చేస్తూ ఉంటాం దీనివల్ల దీని నుండి బయటపడ్డేవెలా రెండు చెప్తున్నాడు ఇక్కడ భగవాను చెప్పాడు ప్రారంధవశాత్తు చేస్తూ ఉంటావు ఆపడం కష్టమని చెప్పాడు అది అంత క్లారిటీ కోసం అర్జునుడు పుష్ఠపడికి వచ్చింది ఇక్కడ ఎందుకంటే సాధకుడు అర్జునుడు శ్రోత కాదు సాధకుడు అందుకే గట్టిగా అడిగాడు ఇక్కడ నాకు క్లారిటీ కావాలి దాంట్లో ఎందుకంటే రాగద్వేషాలు వదిలే అని అనుభవాలు వస్తూ ఉంటాయి ప్రారంభం బట్టి రాగద్వేషాలు వదిలే అన్నాడు నాకేదో తృప్తి కలగట్లేదు అసలు ప్రవర్తన ఎందువల్ల దానిలోందు ప్రవర్తించుటూ ఎందువల్ల కలుగుతుంది పైగా నేను అనుకుంటాను రేపటి నుంచి బుద్ధిగా ఉండాలని ఎప్పటి నుంచి రేపటి నుంచి మీరు ఎప్పుడు అడగండి వాడు అదే రేపటి నుంచి రేపటి నుంచి అయినా మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు దానిలోనే పడతాను నేను చేయమంటా ఒక కుక్కను రాత్రి వెళ్ళి పొయ్యిలో పడుకుని చీ కుక్క బతుకొని పొద్దుట లేచిన దగ్గర నుంచి వీడుగుమ్మం వాడుగుమ్మం ఎక్కడ వాడు నాలుగు తిట్టడం రేపటి నుంచి బుద్ధిగా ఉంటా అని ఎప్పుడు రేపటి నుంచి మళ్ళీ పొద్దున్న నుంచి మళ్ళీ ఆ గొమ్మ ఈ గొమ్మ తిరుగుతుంది ఏంటుంది ఆ పరిస్థితి ఏం చేస్తాం ఏదో ఒకటి వెనకాల ఉందయ్యి అలా పాపం వైపు ఏమంటావు నవ్వాడు నేను చెప్పింది చివరిది కొంచెం నువ్వు టైం అయిపోయింది ఎందున్నర ఎందు వాచి చూసుకుంటే సరిగ్గా వెళ్ళలేదేమో చెప్తున్నాను విను క్లియర్గా అన్నాడు ఇక్కడ ఇప్పుడు వివరించబోతున్నాడు దాన్ని కృష్ణుడు ఏది కొత్త విషయం చెప్పట్లేదు ఉన్నది అర్థం కాలేదు కనుక వివరిస్తున్నాడు తెలుసుకోండి ఇక్కడ గురువులు ఊరికిన విషయాలు పోగు గట్టిగా ఒకటే చెప్తారు నీకు అర్థం కాకపోవడం వల్ల ఇన్ని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఒక్క మాటలో మోక్షం గురించి చెప్తాను అన్నాడు గురువు ఏమిటి చెప్పాడు మరి ఇన్ని పుస్తకాలు ఎందుకున్నాయంటే ఆ ఒక్క మాట అర్థం అవ్వడం కోసం అన్నట్టు ఇక్కడ ఏం చేస్తాం తప్పదు అది అంటూ ఇప్పుడు అడిగడుగా ఏదో బలంగా తోస్తున్నట్లుగా చాలామంది పాపాన్ని ఆచరిస్తారు దేనివల్ల అంటే చెప్తున్నాను విన్నాయన అంటున్న కృష్ణుడు ఏం చెప్తున్నాడు రేపు విందాం సర్వం శ్రీకృష్ణ చరణార విందర్పణం స్వస్తి షస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమ్మహీషా గోబ్రాహ్మణే శుభమస్సు నిం లో సమస్త కాళే వర్షదు వర్జన్య పృథివీ సస్శాలిని దేశోయోభరి బ్రాహ్మణ నిర్భయా అపుత్రిణ సంత పుత్రిణ సంత పౌత్రిణ అధనాస్సనాస్ జీవంతు శరదశం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనుజాయ సాభౌమాయ మంగళం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్తిదిహేతవే తాపత్రనాశాయ శ్రీకృష్ణాయ మంగళం వాసుదేవాయ మంగళం శ్రీమద్మోవిందో హరిగోవిందమః పార్వతీపతర హర మహాదే